ప్రార్థన చేద్దాండి పరిషత్ రఘు దేవా మీ స్థుతులతో అబ్రహాం ఇస్సాకు యాకోబుల గొప్ప దేవా మీకే వందనాలు తండ్రి ప్రవ్వా మా యొక్క పితృలకు వాగ్దానం చేసిన ఆ వాగ్దానాన్ని మా జీవితంలో నడిపించినారు తండ్రి మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధరణం ద్వారా ఆ యొక్క మాకు అనుగ్రహించినారు ప్రవ్వా దాన్ని మీకు ఎంతో వందనాలు ప్రవ్వా మీ యొక్క తనమలి మరణ భూస్థాపన పునరుద్ధరణ ద్వారా ప్రవ్వా మమ్మల్ని లందని అబ్రహాము సంతానంగా మార్చుకుని పరిశుద్ధ జనాంగంగా మార్చుకుని దేవుని ఇస్రాలుగా మార్చుకున్నారు ప్రవ్వా అంతరంగమంది యూదున్ గా మార్చుకున్నారు ప్రవ్వ మీకు ఎంతో వదనాలు ప్రవ్వా ఈ యొక్క సాయంత్రం సమయమేనైనా వాక్యాన్ని మేము జనసంగం చిధపడుతున్నాం ప్రవ్వా మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి యుగ సమాప్తి చివరి అంచులో ఉంటున్నాం ప్రవ్వా ఏ క్షణము యుగ ముగిసో తెలియదు ప్రవ్వా కానీ మనుషుల కల్పితాలు కాదు ప్రవ్వా మీ సూచనలు మాకు అవి జ్ఞాపకం చేస్తాయి వాక్యమది మాకు జ్ఞాపకం చేస్తుంది మీ ప్రవచనాలు మాకు జ్ఞాపకం ప్రవ్వ వాటిని మేము స్వీకరిస్తున్నాం ప్రవ్వా ఇవి మీ వల్లనే కలిగిన మేము విశ్వసిస్తున్నాం కాబట్టి మాట్లాడండి ఈ యొక్క సాయంత్రం సరైన పొందండి ప్రవ్వ చీకటి దురాత్మ అంకారంత్రశక్తులని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం పాత్ర సాక్షలు పెట్టుకోని మీరు ఆకలి సిద్ధపరచుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన్నాం తండ్రి ఈ రోజు ఇరవై మూడవ డిసెంబర్ రెండు సంవత్సరం బైబిలోనియన్ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా అదే రీతిగా ఈజిప్షియన్ బబెలోనియన్ క్యాలెండర్ కూడా అంటారు దీన్ని కాబట్టి మనం ఉంటుంది ఐగుప్తు కాలము లేక బబులోను కాలము అనే విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈరోజు కొన్ని నెలల నుండి మనం మీకా గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం కానీ ఐదవ అధ్యాయానికి వచ్చి ఆగిపోయినాం మీకా గ్రంథము ఐదవ అధ్యాయంలోని కొన్ని వ్యాఖ్యలు మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన యొక్క పుట్టుక సంబంధించిన ప్రవచనం ఆయన యొక్క పుట్టుక ఏ ప్రాంతంలో జరుగుతుంది అన్న ప్రవచనము మీకా ద్వారా దాన్ని బయల్పరిచిన ప్రభు మనకి కాబట్టి ఐదవ అధ్యాయంలో ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మీకా గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనంలో ఆశ్చర్యకరంగా అట్టుపోయిన వారి నుంచి మనం ధ్యానిస్తున్నాము ఐదవ అధ్యాయము మొదటి వచనము రెండవ వచనాలలో రెండు ఆశ్చర్యకరమైన విషయాలున్నాయి మొదటి వచనంలో ఆయన మరణానికి సాదృశ్యం లేక ఆయన శ్రమల గురించి చూపించినప్పుడు రెండవ వచనంలో ఆయన పుట్టుకకు సంబంధించిన విషయం గురించి మనం ధ్యానించినాం ఇది చాలా ఆశ్చర్యకరమైంది ఆయన పుట్టుక గురించి చూపించి ఆయన మరణం గురించి చూపిస్తే దాన్ని మనము టైమ్ అంటాం లేక క్రమబద్దంగా ఒక టైం ప్రకారంగా లేకపోతే క్యాలెండర్ ప్రకారంగా జరిగింది అంటాం ఆయన పుట్టుక తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత ఆయన మరణించడం అనేది ఒక టైం కానీ ఆయన మరణాన్ని చూపించి తిరిగి ఆయన పుట్టుక గురించి చెప్పడం అనేది చాలా ఆశ్చర్యకరమైన అంటే ఆత్మీయ దృష్టితో చూస్తే ఏంటంటే ఆయన నీ హృదయంలో ఎప్పుడు జన్మిస్తాడు అంటే ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో నువ్వు పాలు పొందుతానే అన్న విషయాన్ని ఆత్మీయ దృష్టితోనే అర్థం చేసుకోలేదు లేకపోతే ఎవరికి అర్థం కాదు విషయం మరి విశేషంగా డిసెంబర్ ప్రాంతానికి వచ్చినప్పుడు డిసెంబర్ నెలలోనే మీ గ్రంథము ఐదవ అధ్యాయం రావడం కూడా అవి ఆశ్చర్యకరంగా ఉన్నాయి ఎందుకంటే ప్రపంచమంతటా డిసెంబర్ నెల అంటే క్రైస్తవులు ఏసు ప్రభు యొక్క పుట్టుక లేక జన్మదినము వేడుకగా చేసుకోవడం అనేది లేక క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటాం ప్రపంచం అంతటా క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటది ఒక నెల నుంచే స్టార్ట్ అవుతుంది సరే మన దేశంలో కొంత లేట్ గా స్టార్ట్ అవుతుంది కానీ ప్రపంచమంతటా ఒక నెల ముందటి నుంచే స్టార్ట్ అయిపోయి ఎక్కడ చూసినా వీధులలో లైట్స్ స్టార్లు డెకరేషన్స్ ప్రతి షాప్స్ మీరే హోటల్స్ లో చూసినా హాస్పిటల్స్ లో చూసినా పెద్ద పెద్ద కంపెనీస్ లో ముఖ్యంగా మీరు హైటెక్ సిటీ అటు దిక్కుపోతే పెద్ద పెద్ద కంపెనీస్లలో ఐటీ కంపెనీస్లలో క్రిస్మస్ ట్రీ డెకరేషన్ చేసి దాన్ని అలంకరించి గంభీరంగా సెలబ్రేట్ చేస్తా ఉంటారు ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది కానీ ఈ పండుగ ఖచ్చితంగా దేవుని పుట్టుకోకు సంబంధించింది కాదు అన్న విషయాలు మనం ఎన్నిసార్లు ధ్యానిస్తూ ఉంటాం ఎందుకంటే ఆయన నీ హృదయంలో జన్మించాలా అన్న విషయమే అసలైన పండగ లేక ఆయన పుట్టుకోకు సంబంధించింది ఆయన నీ హృదయంలో జన్మించకపోతే నువ్వు ఎన్ని క్రిస్మస్ పండగలు చేసుకున్నావు నీ జీవితంలో వృధానే ఎన్ని సంవత్సరములు క్రిస్మస్ పండుగలు చేసుకున్నా అదేదో ఆచారబద్ధంగా చేసుకున్నట్లే ఉంటది కాబట్టి ప్రతి సంవత్సరము ఈ ఈ కాలానికి దీన్ని మనము సరే ఆత్మీ దృష్టం చేస్తే దేవుడు మనకి ఇది జ్ఞాపకం చేసిండు ఈ నెలని తమ్మూజు నెల అంటాం ఎందుకంటే తమూజు దేవత ఆరాధించే కాలం ఇది ఈ ముఖ్యంగా ఈ నెల ప్రపంచమంతటా క్రైస్తవులు మరి విశేషంగా తెలియక కొంతమంది తెలిసి కూడా ఈ వాక్యం విన్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే కనీసం ఏడెనిమిది సంవత్సరాల క్రితం నుంచి దీన్ని నేను బాహాటంగా చెప్పడం జరుగుతుంది దానికి ముందు కూడా నేను చెప్పినా గానీ అంత బాహాటంగా చెప్పాలి ఎందుకంటే మతపరమైన క్రైస్తవ సంఘాలలో వాక్యం చెప్తూ చాలా జాగ్రత్తగా చెప్పాలి వీటిని ఎందుకంటే వాళ్ళు పసిపిల్లలు ఆత్మీయ దృష్టితో చూస్తే శారీరకంగా పెద్దలే వృద్ధాప్యంకి వచ్చినా గాని ఆత్మీయతలో వాళ్ళు ఇంకా పసిపిల్లలే కాబట్టి వాళ్ళు ఇంకా పాలుదాగే స్థితిలోనే ఉన్నారు ఈ రోజుకు కూడా సరే పశుధాత్ అభిషేకం ఉంది కృపవరణే అని చెప్పుకొని కూడా పసిపిల్లలాగా ఉండే కాలం ఇది క్రైస్తవ జీవితం కాబట్టి వారు ఎప్పుడు కూడా ఇవి వినలేదు వారు ఎప్పుడు కూడా వీటిని గ్రహించలేరు మనకు మటుకు ప్రభువే వీటిని గ్రహి చూపిస్తున్న విషయము ఎఫ్ఎస్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తాం చూడండి ఎవరన్నా చదవచ్చు ఎందుకంటే ఈరోజు నా దగ్గర బైబుల్ లేదు కాబట్టి నేను ల్యాప్టాప్ లోనే వీటిని చూస్తున్నా ల్యాప్టాప్ లో చూడడం అంటే అంత సున్నాసంగా కాదు ఎందుకంటే అక్షరాలు చిన్నగునీడా ఎఫ్ఎస్ ల రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం సరే పౌలు ఎఫ్ఎస్సి లకు ఎఫ్ఎస్సి అనే సంఘానికి రాసిన పత్రికలో మూడవ అధ్యాయము ఐదవ వర్షంలో ఏమంటున్నాడంటే ఒక మర్మం గురించి చెప్తున్నాడు అనేకమైన మర్మాలు ఉన్నాయి ప్రభు గురించి మర్మాలు సమస్తము ప్రభువే మర్మం మన విషయం మనం అర్థం చేసుకోలేము బైబుల్ అంతా బయలుపరిచే మర్మము మన ప్రభు గురించే ఆయననే రక్షకుడు ఆయనే రాజులకు రాజు ఆయననే ప్రభులకు ప్రభు మనల్ని ప్రేమించిన వాడు మనల్ని రక్షించేవాడు మనల్ని మన పాపమ్మ నిమిత్తమై తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు ఆయననే అనేదే మర్మం ఆయన తిరిగి రానడు సమస్త సృష్టి మీద ఆయనకు ఆధికారం కలదు ఆయన తిరిగి పొందుకున్నాడు అన్న విషయము మర్మం ప్రకటన గ్రంథం అంతా ఆయన గురించే సాక్ష్యం ఇవ్వడం అనేది మర్మం కాబట్టి బైబుల్ అంతటా ఒకటే మర్మం ఇది మత క్రైస్తవులకు అర్థం కాని విషయం ఎందుకంటే మత క్రైస్తవులు రకరకాల మర్మములతో కూడిన బోధ ఉందంటే పరిగెత్తుతా ఉంటారు రకరకాల ప్రాంతాలకి ఆ మనుషులను ఆకరించుకోవడం కొరకు సేవకులు కూడా పాస్టర్స్ కూడా ఏం చేస్తారంటే వింత వింత రకరకాల విషయాలన్నీ వాళ్ళతో ప్రకటిస్తూ మనుషులను ఆకర్షించుకుంటా ఉంటారు ఈరోజు మీరు ఏ టీవీ ఛానల్స్ అని చూడండి ఈరోజు క్రైస్తవ సంఘానికి సంబంధించిన క్రైస్తవలకు సంబంధించిన ఛానల్స్ ప్రతి దాంట్లో ఒకడు ఒకడు ఆ మనుషులని ఆకర్షించుకోవడానికి ప్రయత్నిస్తా ఉంటారు వాళ్ళ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా కాబట్టి ఇవి ఒక పాస్టర్ తన సంఘానికి ఆకర్షించుకునేటట్లు ఉన్నది కాని ఆ వాక్యాలు మన ప్రభు తట్టు ఆకర్షించేటట్టు లేవు ప్రతిది మాదే కరెక్ట్ మేమే కరెక్ట్ ఇవి పాస్టర్ ఎంత బాగా చెప్తాడు ఎవరి గురించి చెప్తున్నాడు మంచివాడు ఒకడే అయినా మన ప్రభు తప్ప మన ప్రభు గురించి చెప్పాల్సింది పోయి మనుషులు పాసర్ల గురించి సంఘాల గురించి చెప్తారు అక్కడ పోతే బాగుంటది ఇక్కడ పోతే బాగుంటది ఎక్కడ నాకు సమాధానం లేదు బ్రదర్ ఫలాని స్థలానికి సమాధానం ఉంది అని చెప్పే కాలం ఇది ప్రపంచమంతాటా జీవితం అట్లా తయారైంది ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క చర్చ్కి పోవడం జరుగుతుంది ఎక్కడ బాగుంటే అక్కడ సెటిల్ అవుదాం కొంతకాలం ఇక్కడ కూడా బాగాలేదు ఇక్కడ మంచిగుంది అనుకుంటే ఎక్కడ కూడా బాగాలేదు అని ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోవడం ఆ కాలానికి మనము సిద్ధపడుతున్నాం ఈరోజు కాబట్టి మర్మము మన ప్రభు గురించే బైబుల్ అంతా చెప్పేది కాబట్టి పౌలు ఈ విషయాన్ని ఎఫ్ఎస్ఏ రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వర్షంలో ఏం చెప్తుందంటే ఈ మర్మము మీరు ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అప్పస్తులకు ప్రవక్తలకును బయల్పరచబడినట్టుగా కాబట్టి ఎప్పుడైనా గాని మర్మము ఆత్మ మూలంగానే అంటే దేవుని యొక్క ఆత్మనే వాటిని మనకు చూపిస్తాడు కాబట్టి దేవుని యొక్క ఆత్మ అన్న దళితుల రాష్ట్ర ప్రకారంగా కుమారుని యొక్క ఆత్మ అన్న ఒకటే కాబట్టి తండ్రి ఒకడే కుమారుడు ఒకడే ఆత్మ ఒకటే కాబట్టి ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వర్షాలు మనం ఏం చూస్తామంటే ఆది అందు దేవుని యొక్క ఆత్మ నీటి మీద అల్లాడుచుండెను అనుంది కాబట్టి దేవుని వాక్యము ఆరంభం దేవుని యొక్క ఆత్మనే మనకు కనిపిస్తుంది కాబట్టి తండ్రి ఆత్మరూపకంగా ఉన్నాడు ఇది ఆత్మీయ జీవితంలో ఉన్న వాడికి అర్థమవుతుంది ప్రకృతి సహజంగా ఉన్నవాడికి ఎప్పటికర్థంగా వెరితనంతో సమానం వాడికి ఇది ఏది అంత పిచ్చితనం మీరంత పిచ్చితనం అని కొట్టేస్తా ఉంటారు కానీ వాడు ఎప్పటికి కూడా వీటిని మనస్కరించలేడు ఎప్పటికి కూడా వీటిని గ్రహించని స్థితిలో ఎందుకంటే వాడు సంపూర్ణంగా శారీరకంగా తేరైన వాడు శారీరకంగా ఉన్న వాళ్ళు కూడా పర్లోక రాజన్ని స్వతంత్రించుకున్న అనేది కొలత కొలెంతుల రాష్ట్ర పతికలు మనం చూసినాం రక్త మాంసములు పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు అవి ఖచ్చితంగా గ్యారంటీ నువ్వు శరీరకంగా ఉన్నంత కాలము పాప జీవితంలో ఉన్నంత కాలము ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పర్లోక రాజానికి దానికి సంబంధించిన విషయాలు మనం ఎన్నో చూస్తాం మీరు వచ్చి తీరికగా కానీ ఈ మర్మం ఈ రోజు మనము ఒక విషయాన్ని అనిస్తున్నాం మన ప్రభు చూపించే మర్మాలు ఎందుకంటే ఆయననే మర్మం కాబట్టి ఆయన తప్ప ఎవరు మనకి ఇది చూపించరు ఈ మర్మము మీరిప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుధులకు అపోస్తులకు ప్రవక్తలకును బయల్పరచబడినట్టుగా పూర్వకాలం మనుషులకు బయల్పరచబడలేదు ఈ వాక్యాలన్నీ ఇంతకుముందు ఎవరికి బయలుపరచబడలేదు పూర్వకాలం అంటే సరే మీరు అనొచ్చు పూర్వకాలం అంటే రెండు వేల అనొచ్చు నిన్న కూడా పూర్వకాలమే కదా అంటే పూర్వం అంటే గతించిన కాలం అనొచ్చు కాబట్టి ఇంతకు ముందు ఇవి ఎవరికి బయలుపరచబడలేదు కానీ ప్రభు మనకి బయలుపరచిన ఎందుకంటే వారు వీటిని ఎప్పుడు గ్రహించరు మీకు ఇవి బయలుపరచబడ్డాయి అని ప్రభు అన్నారు మన ప్రభు కాబట్టి ఇవి మీ కొడుకు అనుగ్రహించబడ్డాయి వారు ఎప్పటికి వీటిని గ్రహించలేరు అన్న విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈ రోజుకి ఈ మర్మంలో దేవుడు మనకు అన్ని బయలుపరచం ఏందా మర్మము ఏ సుప్రభు ఏ మర్మం అనేకులు ఇది గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఆయన తప్ప ఎవరునూ ఈ వాక్యాలు మనకు బయలుపరచలేదు పరశుధాత్ వచ్చినప్పుడు నేను మీకు ఏమి చెప్పిననో ఇంతకుముందు ఏం చెప్పిననో నా వాటినే గైకొని మీకు తిరిగి వాటిని చూపించును అన్నాడు ఈ హంస వార్తలు చూస్తాం మన నేను మీకు ఇంతకు ముందు ఏమి బయల్పరిచిననో ఇంతకుముందు నేను మీకు ఏమి చెప్పిననో వాటిని తిరిగి మీకు బయలుపరచను ఎందుకంటే మీరు మర్చిపోతున్నారు మీరు వింటున్న వాక్యాలు మర్చిపోతారు కాబట్టి మీకు తిరిగి జ్ఞాపకం చేస్తానన్న విషయాన్ని చూపిస్తుంది పూర్వకాలం మందు మనుషులు దీన్ని గ్రహించలేదు ఎందుకంటే వాళ్ళకి తెలియపరచబడలేదు ఆయన వాళ్ళకి బయలుపరచలేదు కాబట్టి మన కాలానికి వీటన్నింటినీ బయలుపరుస్తున్న విషయం మనం అర్థం చేసుకోవాలా సరే ముఖ్యంగా చూడండి ఏంది అసలైన మర్మము బయల్పరచబడింది ఈ కాలానికి అనేది సరే అందరూ ప్రభుని నమ్ముకుంటున్నాం అందరం ప్రభుని వెంబడిస్తున్నాం అన్న చెప్తున్నారు గానీ ప్రభు చెప్పిన వాక్యాలని గైక్కుంటున్నారా అని చెప్పిన మాటల ప్రకారంగా జీవిస్తున్నారా లేదా అన్న విషయమే మనము అర్థం చేసుకోవాలి ఒకసారి చూడండి యూహాను పత్రిక మొదటి యూహాను పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనంలో పాపము చెయ్యి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును పాపము చెయ్యి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును అంటే ఎవరైతే ఆజ్ఞని పాటిస్తలేరో లేక దేవుని వాక్యాన్ని పాటిస్తలేరో బైబుల్ అంతా ఆజ్ఞ ఈ విషయం బాగా అర్థం చేసుకోండి పాత నిబంధన కాలం మొదలుకొని కృత నిబంధన కాలంలో చెప్పబడ్డ ప్రతి వాక్యము ఆయన ఆగ్ఞనే ఎందుకంటే మనం కొన్ని వారాల క్రితం ధ్యానించడం ఇది మత క్రైస్తవ జీవితంలో ఈరోజు ఏది ముఖ్యంగా ఈవాంజలికల్స్ అంటారు ఇవాంజలికల్ అంటే సహోదరుల సంఘాలు వీటిని వీళ్ళు గంభీరంగా సేవ చేస్తున్నాం అనేక రక్షలు నడిపిస్తున్నామని చెప్పే సంఘాలు ఇవి వీటిని ఈవాంజలికల్స్ అంటారు రెండు రకాల సంఘాలు ఉంటాయి క్రైస్తలలో ఒకటేమో ఆంగ్లికన్ సంఘము లేక ఆదివారం ఆడంబరంగా దేవుని ఆరాధించుకోవాలా సోమవారం నుంచి ఎవరు కనిపించద్దు అదొక రకమైన సంఘం పకిన ఈవాంజలికల్ సంఘాలు అంటారు అంటే అవి ఈ ఇరవై నాలుగు గంటలు సేవ చేస్తున్నాం అనుకుంటాయి అనేక ప్రాంతాలపై సేవ చేస్తున్నాం అనేకలను రక్షణ నడిపిస్తాం అనుకుంటాయి కానీ అవంతా బిజినెస్ తో కూడిన విషయాలు మనం ఎన్నిసార్లు ధ్యానిస్తాం ఇక్కడ వాడి మనసు నిజంగా ఇవాంజలిజం కానే కాదు యథార్థతతో ప్రభు కొరకు సేవ చేసేది కాదు బయటికి కనిపించుకోవడం గానీ వాళ్ళ హృదయానికి బహుగా దూరంగా ఉన్నాయన్న విషయం కాబట్టి పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము ఆగ్ఞ అతిక్రమమే పాపం ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా ఆజ్ఞ అతిక్రమే పాపం అంటే అతిక్రమించడం అంటే దాన్ని ఉల్లంఘించడం దాన్ని తృణీకరించడం దాన్ని స్వీకరించకపోవడం దాన్ని పాటించకపోవడం చెప్పబడ్డ వాక్యము విని అర్థం చేసుకొని కూడా దాన్ని అవలంబించకపోవడం ఇది క్రైస్తవ జీవిత బలహీనత కాబట్టి ఆజ్య అతిక్రమమే పాపం అంటే ఎవరైతే విన్న వాక్యం గైకొని దాని జీవించరో వాళ్ళు పాపంలో ఉన్న వాళ్ళని అర్థం కాబట్టి పాపం వల్ల వచ్చి జీతము మరణము అన్న విషయం కూడా మనం అర్థం చేసుకోవాలా ఎవరైతే ఈ వాక్యంలో నీ సకలం దాని ప్రకారంగా జీవించారో వారు ఖచ్చితంగా మరణించాల్సిందే సరే ఏ రీతిగా మరణించాలా కొంత రాష్ట్ర చెప్తున్నాడు దేవుడు వాళ్ళ శరీరాలు నశించిపోతాయి కాని వారి ఆత్మని కాపాడుతున్నాడు యుగ సమాప్తిలో కాబట్టి గొప్ప జనం మరణిస్తారు వాళ్ళందరూ మరణిస్తారు కాని వారి ఆత్మ దేవుడు కాపాడుతాడు ఎందుకు కాపాడుతున్నాడు అంటే చివడికి వాళ్ళ మరణం అవుతున్నప్పుడు వారి జీవితాలు అప్పుడు సమర్పించుకుంటున్నారు ప్రభుకి గొరపిల్ల రక్తంలో అప్పుడు వాళ్ళ వస్త్రాలను ఉత్తుకుంటున్నారు అన్న విషయం మనం మినిసాలో ఇక్కడ ధ్యానించినాం కాబట్టి ఆయన పుటుక సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తున్నాం మీ గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వస్త్రంలో బెత్ల హేము వీటికి సంబంధించిన వ్యాఖ్యలు మనం పోయినవరని ధ్యానించినాం బెత్ల హేము అంటే ఎఫ్రతా అనే ప్రాంతానికి సంబంధించిన బెత్లహేము అని అర్థం అది స్వల్పమైన గ్రామం అక్కడ అన్న విషయం కూడా అక్కడ రాయబడింది యూదవారి కుటుంబంలో అంటే పన్నెండు గోత్రాలు మొత్తం దేశమంతా విస్తరించిన టైంలో ఆ పన్నెండు గోత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో జబులూను నఫ్తాలి దాను వరకు అని కదా దాను అంటే పైన ఉంటది అది దేశం ప్రాంతం దాను మొదలుకొని కింద నఫ్తాలి నార్త్ లో దానుంటే దక్షిణంలో నఫ్తాలి అనే ప్రాంతం ఉండేది అంటే పన్నెండు గోత్రాలకి రకరకాల స్థలాలు ఇచ్చేడు యహోశివ కాలంలో అప్పుడు పైన నుంచి మొదలుపొని క్రింద వరకు రకరకాల స్థలాలలో పేర్లు పెట్టుకున్నారు అయితే జబులూను అనే స్థలంలో కూడా బెత్లహేము అనే ఒక ప్రాంతం ఉండేది అందుకనేసే మీక ప్రవచించినప్పుడు చాలా కరెక్ట్ గా ప్రవచిస్తుంది ఏమని ప్రవచిస్తుంది అంటే ఎఫ్రత అనే ప్రాంతానికి సంబంధించిన బెత్లహేము అనేది ఎందుకంటే ఆ కాలంలో రెండు బెత్లహేములు ఉన్నాయి సరే మనుషులు అనొచ్చు అని చెప్పేసి ఆ బెత్లహేములో వెతకచ్చు మెస్సయ్య అక్కడ కూర్చున్నసి అక్కడికి వెళ్ళిపోయే జబులూను ప్రాంతానికి కానీ అది ఎఫ్రతా ప్రాంతానికి సంబంధించిందని చెప్పిండు కాబట్టి అందరు వెతకాల్సింది ఎఫ్రతా అనే ప్రాంతంలో సరే దీనికి అర్థం ఏందనేది మనం పోయిన వారం చూసినాం జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా బెత్లహేమ్ అనేది ఏంది ఎఫ్రతా అనేది ఏంటంటే పోయిన వారం మనం చూసినాం వాక్యాలలో దేవుని మందిరంలోని ఆహారము అని అర్థం బెత్లహేమ్ అంటే లేక ఆహార నిలయం జీవ ఆహార నిలయం నా తండ్రి ఇంట ఆహారము అని కూడా అర్థం దానికి ఎన్నో పేర్లు బెత్లహేమ్ కి నా తండ్రి ఇంట ఆహారము అంటే నా తండ్రి ఇల్లు ఏంది ఆయన మందిరమే దేవుని మందిరమే తండ్రి ఇల్లు కాబట్టి నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చిరనేసి ఆయన రూకల్లో మార్పిడి చేసిన వాళ్ళని అందరినీ మందిరంలో మనం చూస్తాం యరశలీ మందిరంలో ఆ రూకలన్నింటినీ కింద పడేసి విడిచిపెట్టి పక్షులన్నింటినీ ఎగరగొట్టేసి ఈ దేవుని మందిరాన్ని నా తండ్రి ఇంటి మందిరాన్ని మీరు దొంగల గుహగా మార్చారు మందిరాలు దొంగల గుహలుగా మారినాయి రెండు సంవత్సరాల క్రితం ఈ రోజు కూడా ఏం తేడాగా అనిపిస్తులేదు ఈ రోజు కూడా ఏం తేడా అనిపిస్తులేదు పోయినక రెండు మూడు ఒక ఒక నెల క్రితం జరిగింది అదేం పండగ కోత కాల పండగ సంఘంలోనికి కోత అంతా తీసుకొచ్చారు కోత తీసుకొచ్చి వేలమేసిరు నేను చూసిన కళ్ళారా సంఘలలో ఒక్కొక్కడు ఒక్కొక్క వస్తు తీసుకొచ్చిండు ఒకడు కోడిని తీసుకొచ్చిండు ఒకడు ఇంకేదో తీసుకొచ్చాడు ఇంకోడు ఇంకేదో తీసుకొచ్చిండి ఒకటి కూరగాయలు తీసుకొచ్చిండు ఒకడు గోధుమలు తీసుకొచ్చిండు ఒకడు కేకులు తీసుకొచ్చాడు ఒకడు ఏదో బిర్యానీ చికెన్ బిర్యానీ వండుకొని తీసుకొచ్చాడు తీసుకొచ్చి వాటిని మేలమేస్తున్నారు వాటిని అమ్ముతున్నారు ఏ రీతిగా తేడా ఉంది రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు చెప్పిన దానికి ఈ రోజు పాస్టర్స్ చేసేదానికి తేడా మనందా ప్రభు చెప్పినది ఏంది ఆ రోజు యాజకులు దాన్ని దొంగల గుహకు మార్చారు రూకలు మార్పిడికి తయారు చేసుకున్నారు అంటే బిజినెస్ ప్లేస్ లాగా మార్చుకున్నారు బిజినెస్ దొంగలకి సాదృశ్యంగా ఉంది రజా విషయం మనము అక్కడి నుంచి అర్థం చేసుకుంటున్నాం ఈరోజు అంత బిజినెస్ దొంగతనకి సాదృశ్యంగా ఉంది అంత దోచుకోవడం దొంగ అనేవాడు దోచుకుంటాడు దోచుకొని ఎట్లా సంపూర్ణంగా నేను నాశనం చేస్తాడు వాడు దొంగ బుద్ధి అది వాడు ఇంకా నువ్వు బ్రతకలేనంతగా ను ఉరిపోసుకునేంతగా తయారు చేస్తాడు వాడు దొంగ అంత నీచమైన జీవితం అది దొంగతనం అనేది అంత భయంకరమైన జీవితం వాడు కష్టపడి సంపాదించుకున్న అంత వీడు సున్నాసంగా దోచుకుంటున్నట్టే వాడు ఎంత నీచుడు అన్నట్టు ఇంకా వాడికి జీవనాధారం లేకుండా పీల్చేస్తున్నాడు సైతాను బుద్ధి అది అని ప్రవ్వే చేపించింది యోహను పత్రికల మనం చూస్తాం దొంగ గురించి వాడు దృష్టిని గురించి యోహన సువార్తలు చూస్తాం వాడు వస్తాడు దోచుకుంటాడు హత్య చేస్తాడు అంటే ఇంకా నిన్ను బ్రతిక నీలో జీవం లేకుండా వాడు నిర్జీవంగా నిన్ను తయారు చేస్తాడు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తాం కాబట్టి నా తండ్రి ఇంట ఆహారం అంటే దేవుని మందిరంలోని ఆహారము మన ప్రభువే ఎందుకంటే ఆయననే జీవాహారం జీవాహారం నేనే అన్నాడు కాబట్టి ఆ పరలోకం నుంచి దిగి వచ్చిన ఆయన కాబట్టి తండ్రి ఇంట ఆహారం అంటే మన ప్రవ్వే ఆ యొక్క ఆహారము ఆయన పుట్టింది ఎక్కడ బెత్లహేం అనే ప్రాంతం కాబట్టి బెత్లహేమ్ అనే పేరుకి ఆయన పుట్టువకి ఎంత అతిగినట్టుంటది ఆత్మీయ జీవితం చూస్తే మీరు చిహ్న చూస్తే నా తండ్రి ఇంట ఆహారం అంటే యేసు ప్రవ్వే ఆ ఆహారం ఆయన పుట్టిన ప్రాంతానికి సంబంధించినట్టు అదే రీతిగా ఎఫ్రకా అంటే ఫలభరితమైన జీవితం అని అర్థం కాబట్టి ఫలభరితమైన జీవితంలోనే నువ్వు ఎంతకాలము ఆయనలో ఉండి ఆయన ఆహారం పొందుకొని జీవిస్తావో అప్పుడే నువ్వు ఫలభరితంగా ఉంటావు అన్న విషయాన్ని మనం ఆత్మీయ దృష్టితో అర్థం చేసుకోవాలి కాబట్టి బెత్లహేము ఎఫ్రతా అంటే నేను చిన్ననాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ పాస్టరు ఈ వాక్యాలు చెప్పడం నేను విన్లే ఎవరు చెప్పలేరు కూడా ఎందుకంటే వారు మనసు ఎక్కడ కేంద్రీకరించుకున్నారు ప్రభు మీద కానే కాదు ఆ గంట సేపు రెండు గంటల ప్రభు మీద ఉంటది కానీ తప్పుడు అంతా ఈ లోకం మీద ఉంటుంది ల్యాండ్ సంపాదించుకోవాలా చర్చి కట్టుకోవాలా ఫండ్స్ రేజ్ చేయాలా డొనేషన్స్ కావాలా వాడేమైనా సహాయం వీడేమైనా సహన బ్రదర్ ప్రార్థన చేయండి అవసరాలు ఇదే వాడి సమస్య అంతా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇదే సమస్య వాడు తేజి పెట్టుకున్నాడు అట్లా అట్లాంటి వసతి క్రియేట్ చేసుకున్నాడు అన్న తప్పు అనుకుంటున్నాడు వాడు కాని వాడు వాడి తలంపులు అంతా దుష్టత్వంతో నిండినయి బాల్యం నుంచే కదా వాడి హృదయం అంతా దుష్టత్వంతోనే నిండి ఉంది మనిషి యొక్క బలహీనత అనే విషయం మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఇస్రాయలులను ఎలగో వాడు నీలో నుండి వచ్చును కాబట్టి మన ప్రభువే ఇస్రాయకు రాజు అన్న విషయము ఈ వాక్యం చెప్తుంది ప్రవచనం చెప్తుంది మన ప్రభువే ఇస్రాయలకు రాజు మనల్ని పరిపాలించబడు కాబట్టి పాత నిబంధన కాలమైన కృత నిబంధన కాలమైన ఇస్రాయల్ అనేది ఒకటే అదేంటి ఆత్మీయంగా ఇస్రాయల్గా మార్చబడ్డ ఎందుకంటే రోమరాష్ట పత్రికలు మనం చూస్తాం పదకొండో అధ్యాయంలో పౌరులు జ్ఞాపకం చేస్తున్నాడు ఇస్రాయేలీ సంబంధుల కారు అని ఖచ్చితంగా చెప్పేసింది ఆయన నువ్వెవరు స్పెషల్ గా చెప్పడానికి వాళ్ళ గురించి వాళ్ళు బైబుల్ పాటించారు నేను ఎన్నిసార్లు చెప్పిన ఈ రోజు కూడా ఇస్రాయల్ బైబిల్ పాటించారు మీరు ఎవరైనా అడగండి పాస్తాన్ని క్రైస్తవులను వాళ్ళకి తెలియదు ఈ సత్యం మోసే రచించిన ధర్మశాస్త్రము వాళ్ళు చదవరు ఈ రోజు వాళ్ళు ఇంకొక స్పెషల్ పుస్తకం చేసుకున్నారు బబులోన్ లోకి చెర బబులోనిలో వాళ్ళకి బైబిల్ లేదు ఎందుకంటే బైబుల్ మందిరంలో ఉంది ఎరుసలేం మందిరంలో బైబుల్ ఉన్నది అక్కడ యాచకుడు చవితే మనుషులందరూ వినేటోళ్ళు కాబట్టి ఆ రోజు వాళ్ళు మందిరంలో బైబుల్ విడిచిపెట్టేసిండ్రు వాళ్ళు బబులోనికి చెరకొనిపడినప్పుడు వాళ్ళ చేతిలో బైబుల్ లేదు బబులన్లో ఎన్ని సమస్యలు ఉన్నారు వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల తర్వాత మనం చూస్తాం వాళ్ళు బయటికి రావడం అక్కడ నుంచి కాబట్టి వాళ్ళకి బైబుల్ లేదు కాబట్టి లేక ధర్మశాస్త్రం లేదు కాబట్టి వాళ్ళు దేవుణ్ణి ఎట్టారాధించాలంటే పెద్దలు కొంతమంది దగ్గరయి వాళ్ళు ఒక తాల్మూడ్ అని ఒకటి రాసిడ్రు తాల్మూడ్ అంటే క్రైస్తవులకి బైబుల్ ఎట్లనో యూదులకు లేక ఇసన్న యూదులకు తాల్మూడ్ అనేది ఒక బుక్ ముస్లింస్ కి కురాన్ ఎట్లనో హిందూస్ కి గీత ఎట్లనో క్రిస్టియన్స్ కి బైబుల్ ఎట్లనో జైన్ మతస్థులకు జీన్ వాణి అని ఒకటి ఉంటుంది పుస్తకం అట్లనే యూదులకు తాల్మూడ్ అనే ఒక బుక్ ఉంటుంది ఆ బుక్ లో కొన్ని వాళ్ళు రాసుకున్నారు అన్ని అతికినట్లు కొన్ని ఇక్కడి కొన్ని అక్కడి కట్ చేసి ఇక్కడ కట్ చేసి ఆ పెద్దలకు ఏం గ్యాప్ కలిసి మీద అవి రాసుకున్నాడు వాటి ఒక బుక్ లాగా రాసుకున్నారు వాళ్ళు ఆ బుక్ ఈ రోజు కూడా వాళ్ళు ఎట్ల లో మోస రచించిన ధర్మశాస్త్రం చదవరు వాళ్ళు ఎట్లా ఉంటాడు ప్రభు ప్రభు మనుషుల కల్పితాల చేత రాయబడ్డ పుస్తకాల మీద వాళ్ళు ఆర్పడతారు తాల్మూడ్ లో ఏముందో మీరు ఏ క్రైస్తని అడగండి వానికి తెలియదు ఈరోజు ఇస్రాయల్ దేశంలో వాళ్ళు చదువుతున్న ఆ పుస్తకంలో ఏముందని ఎవరని అడగండి ఎవరికి తెలియదు ఎందుకంటే తాల్మూడ్ అనేది తె వాళ్ళు ఆ రీతిగా మన ప్రభుని తృణీకరించిన వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ రోజుకి కూడా మన ప్రభుని తృణీకరించిన వాళ్ళు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పరిశుద్ధ జనంగా కాదు నువ్వు ఎంత చెప్పుకున్నా చర్చల ఎంత చెప్పుకున్నా నోరెత్తి ఎలిగెత్తి ఎంత అరిచిన మన ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కదా ప్రవక్తలందరూ అక్కడికెళ్ళి వచ్చిన కదా ధర్మశాస్త్రం వాళ్ళ నుంచి వచ్చింది కదా అంటే వాళ్ళ నుంచి ఎందుకు వచ్చింది మన ప్రభు నుంచి వచ్చింది ధర్మశాస్త్రం మనకి దేవుడు ధర్మశాస్త్రం వాళ్ళు కాదు ఇచ్చింది ఆత్మావేశం చేత దేవుడు కొంతమంది ప్రవక్తలను నేర్పరచుకున్నాడు వారి ద్వారా అనుగ్రహించబడింది కాబట్టి ప్రవక్తది కాదు కదా పుస్తకం యశాయ గ్రంథం అంటే యశాద యశది కాదు కదా మన ప్రభు నుంచి వచ్చిన పుస్తకం అది మన కొరకు జాగ్రత్తగా పుస్తకం మనం చదువుకొని నేర్చుకోవాలని వాళ్ళు మట్టుకు ధర్మశాస్త్రం చదవరు వాళ్ళు వాళ్ళు పుస్తకం తయారు చేస్తున్నారు కాబట్టి అసలైన ఇస్రాయలు ఎవరు అంటే ఆయనని నిండు మనసుతో ఆయనని స్వీకరించి ఆయనని నా పాపంలో కొరకు మరణించినవాడు నన్ను ఆ తన బిడ్డగా స్వీకరించినవాడు తన భూస్థాపన పునరుద్ధనంలో పాల్పొందే యోగ్యత నాకు ఇచ్చినవాడు దేవారాతలు నన్ను కాచి కాపాడేవాడు గ్రంథంలోని వాగ్దాలన్నిటి నా జీతంలో నెరవేర్చినవాడు నా కొరకై తిరిగి వచ్చేవాడు అని సంపూర్ణంగా విశ్వసించేవాడే అసలైన ఇస్రాయల్ కాబట్టి అందుకే వాడిని దేవుడు దేవుని ఇస్రాయల్ దేవుడు మార్చుకునే అని మనం చూస్తాం గలకిల రాష్ట్ర చూస్తాము అదే రీతిగా రోమి రాష్ట్ర పత్రికలు ఉంటాం పేతృరాష్ట్ర పత్రికలలో చూస్తూ ఉంటాం ఇవన్నీ విషయాలు కాబట్టి ఈ ఇసలను ఏలబోయేవాడు నీలోండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం అగుచుండేను ఈ రాజు ఈ ఇసలు ఏలబోయేవాడు పురాతన కాలం మొదలుకొని పురాతన కాలం అంటే మీరు బాగా అర్థం చేసుకోవాలా పురాతన కాలం అంటే ఈ సృష్టి ఆరంభానికి ముందు అని అర్థం పురాతన కాలం అంటే సృష్టి ఆరంభానికి ముందు నుంచి ఉండి దూతలకి కనిపించినవాడు దూతలు ఒకానొక దినం మనం చూస్తాము అందుకే యోగ గ్రంథంలో దేవుడు ప్రతిరోజు కనిపించేవాడు కాదు ఆ రోజులలో పురాతన కాలంలో ఈ రోజు మనకి ప్రతిరోజు కనిపిస్తుండ్రు వాక్యపరంగా గాని పాత నిబంధన కాలంలో చూస్తున్నాము ఆయన ఒకనొక దినం సంభవించాల అప్పుడు దేవుని సముఖంలోనికి దూతలందరు రావాలా అప్పుడు సైతం కూడా వచ్చినట్టు మనం చూస్తాం యోగ గ్రంథంలో కాబట్టి ఒక టైం ఉంటది ఆ టైం రోజే వాళ్ళందరూ దేవుని దగ్గరకు రావాలి లేకపోతే అంతకుముందు వాళ్ళు కూడా దేవుని మనలాగానే శృతిస్తా ఉంటారు దివరాత్రంలో ఆయన ప్రతిరోజు వాళ్ళకు కనిపించాడు కాదు ఆయన మహిమ స్వరూపి ఆయన అంత చిల్లర కాదు ఆయన అంత బహు విలువ గలవాడు కాబట్టి ఆయన టైం ఒక టైం ఫిక్స్ చేస్తే అందరు అక్కడ రావాల్సిందే అట్లా దూతలు వచ్చేవాళ్ళు అరుదే రీతిగా యోగు కాలం మనం చూసినాం సైతానుడు అక్కడ రావడం అత్యసి దేవుడు సైతానికి అధికారం ఇచ్చాడు యోగు మీద అన్న విషయాలు అవన్నీ మనం అక్కడ తీసుకుంటాం దేవుడు తన బిడల మీద సైతానికి ఎందుకు అధికారం ఇస్తాడంటే మనకి తప్ప ఎవరికి బయలుపరచబడలేదు అది అర్థం చేసుకోరు ఏ చర్చలో అర్థం చేసుకోరు దేవునికి సమానంగా పెట్టేశారు సైతాని కదా క్రైస్తవ జీవితంలో ఇది చాలా బలహీనమైన జీవితం కదా కాబట్టి పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన అగుచుండేను అంటే కనిపిస్తా ఉన్నాడు అని అర్థం కాబట్టి మనకు కూడా ఈరోజు ఆయన ప్రత్యక్షం అన్న విషయం మనం అర్థం చేసుకుంటాం కాబట్టి ఏం చేయలే ఆయన ప్రతిరోజు ప్రత్యక్షం అవుతుండడు కాబట్టి మీకా గ్రంథము ఐదవ అధ్యాయము మూడవ వర్షం లేమంటుండ్రు కాబట్టి ప్రసవ స్త్రీ పిల్లలు కను వరకు ఆయన వారిని అపగించును ఈ విషయము చాలా కష్టం అర్థం చేసుకోవడం పోయినవరమ్మ చూసినాం కాబట్టి ప్రసమగు స్త్రీ పిల్లను కనువరకు పిల్లలు అని లేదు అక్కడ పిల్లను కనువరకు ప్రసమగు స్త్రీ పిల్లను కనువరకు ఆయన వారిని అప్పగించను ఎవరిని అప్పగించను ఈసల్ఫ్ అప్పగించను అని చాలా తేటగా ఉంది అక్కడ కదా ఆయన వారిని అప్పగించును అప్పుడు ఆయన సహోదరుల్లో శేషించిన వారు అంటే ఎప్పుడన్నా బాగా తెలుసుకోండి సహోదరులలో శేషించిన వారు ఇస్రాయేళ్లలో శేషించిన వారు శేషము అంటే చిన్న గుంపు అని అర్థం తెలుగులో శేషము అంటే కొద్ది మందే అని అర్థం కాబట్టి ఆయన సహోదరులలో శేషించిన వారు అంటే చిన్న గుంపు అనర్థం కాబట్టి శేషించిన వారు తర్వాత ఇస్రాయేల్లతో కూడా తిరిగి ఒత్తురు ఇరు సమాప్తికి సంబంధించింది శేషించిన వారు అంటే లక్ష మంది తక్కిన వాళ్ళు ఈసారి అంటే గొప్ప జనం అని అర్థం వీళ్ళందరూ తిరిగి ఆయన సన్నిధికి వస్తారు అన్న విషయమే మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి ఆయన పుట్టుక ఏ రీతిగా చెప్పబడింది విషయమే మనం జనిస్తున్నాం సరే ఈ రోజు మటుకు నేను దీర్ఘంగా మీకా గ్రంథం ధనించను గాని కొన్ని వాక్యాలు మనం ఇర్మియా గ్రంథంలోని కొన్ని వాక్యాలు ఆమోసు గ్రంథంలోని కొన్ని వాక్యాలు యశా గ్రంథంలోని చూస్తాం మనము దేనికి సంబంధించింది ఆయన పుట్టుక అని ఈ లోకం అంతా గాని అసలు ఆయన బర్త్డే ఈ నెల కానే కాదు ఎందుకంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఆయన పుట్టుక అని చాలా మంది దాన్ని ఒప్పుకుంటారు కాని ఆయన పుట్టుక సాధారణంగా ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ నెలలో మధ్యలో ఉన్నట్లు చరిత్రకారులు చెప్తా ఉంటారు కాబట్టి అది కావాలని చూడండి తెలిసిన సత్యం కూడా ఎందుకంటే క్యాల్కులేషన్స్ చేసి చరిత్రలో ఆయన ఎప్పుడు పుట్టినరో చూపించరు కానీ తెలిసినా కూడా ఎవ్వరు ఆ దినాన్ని స్వీకరించలేని స్థితిలో ఉన్నారు సరే ఆయన ఎప్పుడు పుట్టినా అనేది కాదు గాని ఆయన ఎందుకు పుట్టిండు అన్న విషయం మనం అర్థం చేసుకున్నాం ఈరోజు ఆయన మన హృదయంలో జన్మించాలన్న విషయము పేతులు మనకి జ్ఞాపకం చేసింది కాబట్టి ఈ రోజు నేను మీకు కొన్ని వాక్యాలు చూపిస్తాను ముఖ్యంగా నిర్గమకాఖము ఇరవై మొదటి నుంచి ఆరు వర్షాలలో మనము ఇంతకు ముందు జనించం ఇది పది ఆజ్ఞలకు సంబంధించింది కదా ఇది పది ఆజ్ఞలకు సంబంధించింది పారంపర ఆచారాలని పాటిస్తున్నాము అన్న విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ అవన్నీ వ్యర్థమైనయి అవన్నీ మీకు శపితమైన అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుడు ముఖ్యంగా నిర్గమకాఖండము ఇరవయము మొదటి ఆరు వర్షాలు చూస్తే నీవు నిర్గమకాఖండము ఇరవయ అధ్యాయము మొదటి ఆరు వర్షాలలో మనం చూస్తున్నాం ఈ వాక్యాలను దేవుడు ఈ ఆక్యన్నీ వివరించి చెప్పాను నీ దేవుడైన యోహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తుల నుండి నిన్ను వెలుపలికి రప్పించి కాబట్టి ఆత్మీయ దృష్ణం చూడాలి మనం ఐగుప్త అనేది పాప జీవితానికి సాదృశ్యం కాబట్టి పాప జీవితం నుంచి అంటే పాపం అనేది బానిసత్వానికి సాదృశ్యం పాపంలో ఉన్నవాడు అందరూ బానిసలు కాబట్టి బానిసత్వం నుంచి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చినవాడు అంటే పాపకు జీవితం నుంచి విడుదల కల్పించిన వాడు అర్థం కాబట్టి ఐగుప్త దేశంలో నుండి మనల్ని బయట తీసుకొచ్చిన అర్థం కాబట్టి ఆయనని మనల్ని బయటి తీసుకొచ్చిండు అనేది ఆయన దైవత్వానికి దైవత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది రెండవ వచనం మూడవ వచనంలో నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు ేవుడు అంటే దేనికి సంబంధించిందంటే మన స్థుతి ఆరాధనకి అర్హుడు మనని సృష్టించినవాడు కాబట్టి దేవుడు అంటున్నాం కాబట్టి దేవుడే సృష్టికర్త మన స్థుతికి అర్హుడు కాబట్టి ఆయననే దేవుడు అంటున్నాం కాబట్టి ఆయన తప్ప వేరే ఒక దేవుడు ఉండకూడదు అంటే నీ స్థుతి నీ సృష్టికర్త తప్ప ఇంకా దేనికి పోవకూడదు స్థుతి అంటే ఏంది సంపూర్ణంగా నేను సమర్పించుకోవడం అనేది సంపూర్ణంగా నిన్ను సజీవ యాగంగా సమర్పించుకోవడం అనేది స్థుతించడం కాబట్టి నిన్ను నువ్వు ఆయనకి సమర్పించుకోవడం అన్నదానికి సాదృశంగా ఉంది కాబట్టి వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదంటే నీ స్తు కేవలము నీ ప్రభుకి తప్ప దేనికి వెళ్ళకూడదు ఈ లోకంలో దేనికి కూడా మనము ఆ విలువ ఇవ్వకూడదు అన్న అందుకే ప్రభు దీని జ్ఞాపకం చేస్తాడు నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించినను నాకు మీరు పాత్రులుగా అంటాడు కదా మతే స్వార్థ పదవతిలో మనం ఈ విషయాలు చాలా దీర్ఘంగా ధ్యానిస్తాం నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించినను నాకు మీరు పాత్రలు గారు కాబట్టి ఆయనని తప్ప ఎవరిని ఎక్కువగా మనం ప్రేమించు సరే ఈ లోకంలో మనకి కుటుంబీకులు ఇంపార్టెంట్ అన్నదమ్ముళ్ళు ఆకజనులు తల్లిదండ్రులు బంధుమిత్రులు భార్యాభర్తలు అవన్నీ అవి యొక్క బాధ్యత బాధ్యతతో కూడిన పనులు కాబట్టి అవి నీ బాధ్యత కాబట్టి నువ్వు సన్మానించాలా వాళ్ళని ప్రేమించాలా వాళ్ళని ఆదరించాలా పెద్దలను తల్లిదండ్రులను ఆ సన్మానించాలా యవనస్తులను ఎవర స్త్రీలను ఆదరించాలా అనుంది వాక్యం కాబట్టి మన బాధ్యత ఇవన్నీ ఇవన్నీ విషయాలు కాని మన ప్రభువు కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించద్దు కుటుంబీకులనే గాని బంధుమిత్రులనే గానీ స్నేహితులనే గానీ పాస్టర్లనే గాని పాసరం గాని సంఘస్తులనే గాని గురువులనే గాని మినిస్టర్లనే గాని పాలిటీషియన్స్నే గానీ నీ ఇంటినే కానీ నీ పశువులనే గానీ నీ ఆస్తులనే కానీ దేన్ని కూడా నీ ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించదు ఎందుకంటే ను దేన్ని ఎక్కువ ప్రేమించినా అది విగ్రహం అంటే దేవునికి ఆపోజిట్ అన్నట్టు దేవునికి ఈక్వల్గా చేస్తున్న అంటే దేవునికి సమానంగా చేస్తున్న వాటిని మీరు దేనితో పోలిస్తారు అంటే ఇరవై గ్రంథంలో నన్ను మీరు దేనితో పోలిస్తారు దాన్ని దేనితో కూడా పోల్చేలేమని ఎందుకంటే దేనితో పోల్చినా ఆయన సృష్టమే కదా ఆయన చేతుల ద్వారా నిర్మించబడిందే సృష్టించబడింది కాబట్టి నువ్వు ఆయనని దాన్ని కింద పడ్డ ఆయన లెవెల్ తీసుకెళ్తావా తెగ నరికి వేయబడ్డ ఆ యొక్క మొద్దును ఆయన లెవెల్కి తీసుకుపోగలవా తీసుకుపోయి ప్రభుకి సమానంగా పెట్టగలవా ఆయనకి చాలా కోపం వస్తుంది విపరీతమైన కోపం వస్తుంది కానీ ఆయన ఇప్పుడు దిగమింగుకున్నాడు కోపాన్ని ఒక రోజు మట్టు ఎట్టి పసుపు ఆపుకోడానికి కోపాన్ని పాపము పరిపక్వం చెందినప్పుడు ఆయన ఎట్టి పసుతో మీ దిగమింగుకోడు ఆయన ఖచ్చితంగా కొడవలు తీసుకుని వస్తాడు ఖచ్చితంగా కోస్తాడు పండిన పంటను పాపపు పంటని ఖచ్చితంగా కొడవలు పెట్టి కోయాల్సిందే ఆయన ఆయన అవన్నీ వాక్యానికి సమంగా ఉంటాయి మనం చూస్తామని కాబట్టి నేను తప్ప వేరే ఒక దేవుడు మీకు ఉండకూడదు చూడండి దేనితో మీరు పోలుస్తారు భవిష్యత్తులో కాబట్టి మీకు చెప్తున్నట్టు నాలుగవ వర్షంలో పైన ఆకాశం గాని క్రింది భూమి గాని భూమి క్రింద నీళ్ళంతే గాని ఉండు దేని రూపం దేని రూపం అంటే అది జీవం కావచ్చు జీవం లేనిది కావచ్చు దేని రూపం ఆయనను విగ్రహం నీవు చేసుకున్నకూడదు అంటే ఏ జీవరాశనైనా కానీ ఏ వస్తువునైనా గాని నువ్వు విగ్రహంలాగా చేసుకునకూడదు పశువునే గాని పక్షినే గాని ప్రాకుడు పురుగునే గాని పామునే గాని సర్పే గాని తేలనే గాని జంతువులనే గాని సముద్రంలో ఉండే తిమ్మంగలనే గాని దేని కాని ముసలినే గాని దేన్ని కూడా మీరు విగ్రహంలాగా చేసుకోనకూడదు తర్వాత వాటికి సాగిలపడకూడదు తర్వాత వాటిని పూజింపకూడదు ఫస్ట్ పాయింట్ వాటిని చేసుకోనకూడదు రెండవది దానికి సాగిల పడకూడదు మూడవది దాన్ని పూజింపకూడదు కండిషన్స్ చాలా క్లియర్ గా పెట్టేసింది ఈ లోకంలో ఏ వస్తువుని కూడా నువ్వు విగ్రహంలాగా మార్చుకునకూడదు అంటే విగ్రహం అంటే దానికి విలువ దానికి ఒక మంచి ఇల్లు కట్టుకుంటారు పూజ గదిలాగా పెట్టుకుంటారు దాన్ని మరుగ్గా పెడతారు దాంట్లో ఎప్పుడు దీపం వెలిగిస్తారు లేక క్యాండిల్ వెలిగిస్తారు దాంట్లో పోయి దానికి ఎంత స్పెషల్ దాన్ని పవిత్రంగా పెట్టుకుంటారు అంత జాగ్రత్తగా పెట్టుకుంటారు అంటే దానికి అంతగా విలువనిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు కాబట్టి మన ప్రభుకి తప్ప మనం దేనికి విలువ ఇవ్వద్దు అన్న విషయం జ్ఞాపకం చేసింది కాబట్టి ఇటువంటి దేని కూడా మనం పెట్టుకోనకూడదు అన్న విషయాన్ని దాని తర్వాత ఐదో వర్షంలో ఎందుకు వాటికి పూజించద్దు విషయం ఏలైనగా నీ దేవుడైనా యహోవనగు నేను రోషము గల దేవుడని ఏ దానైనా పూజిస్తే ఆయన చాలా రోషం వస్తుంది అన్న ఎందుకంటే సృష్టించిన నేను నేను నిన్ను పుట్టించినను నేను నిన్ను పోషించను నాకు బదులుగా నువ్వు ఒక బొమ్మని చేసుకుని పూజిస్తున్నావు అంటే ఖచ్చితంగా ఆయన కోపం అన్న విషయం చూపిస్తుంది నన్ను ద్వేషించు వారి విషయంలో చూడండి ఇప్పుడు బాగా తీసుకోండి ఎప్పుడైతే నువ్వు విగ్రహాన్ని పెట్టుకుంటావో ఏ వస్తువునైనా కాని ప్రభు కంటే ఎక్కువ విలువలు ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి ద్వేషించిన వాడమే నువ్వు ఎవరన్నా ఎన్ని గంటలన్నా పూజించవచ్చు ఎన్ని గంటలన్నా ఉపాసం ఉండొచ్చి రోజుల నువ్వు ఉపాసం ఉండొచ్చు ప్రభుని కాని ఆయనకు వ్యతిరేకంగా ఆయన చెప్పిన వాక్యం ఏంది ఏ వస్తువుని కూడా దేన్ని కూడా విగ్రహంగా మార్చుకునకూడదు దానికి సాగిల పడకూడదు దాన్ని దాన్ని పూజించకూడదు దాన్ని పూజిస్తే ఆయనని ద్వేషించడం అన్న విషయం ఇది చాలా బాగా తీసుకోవాల నువ్వు ఈ లోకాన్ని ప్రేమిస్తే ఖచ్చితంగా నీ ప్రభుని ద్వేషించినవాడు నీ ప్రభుని ద్వేషించవు అన్న విషయం ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి నన్ను ద్వేషించు వారి విషయంలో అప్పుడేం చేస్తారంట చూడండి మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించచ్చు రప్పించదును అంతే కాబట్టి మూడు నాలుగు తరముల వరకు ఆయన తండ్రుల దోషం అంటే తండ్రులు చేసిన పాపం తండ్రులు చేసిన పాపం ఏంది విగ్రహాలు పూజించడం కాబట్టి ఒక వ్యక్తి ఆయనకి విరోధంగా విగ్రహం చేసుకుని పూజిస్తే ఆయన తర్వాత మూడు తరములు దేవుని శిక్ష ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆ శిక్ష పోవాలంటే ఖచ్చితంగా యేసు ప్రభు తప్ప ఎవ్వరు అటువంటి శిక్ష తీయలేరు కాబట్టి తండ్రుల నుంచి వస్తుంది ఎప్పుడు ఆదామా వాళ్ళ నుంచి వస్తున్న శిక్ష మన మీద మన ప్రభు భరించుకొని మనకి విడుదల కల్పించింది ఆ విషయాలు మనకు అన్ని బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు చూడండి ఆరో వర్షంలో నన్ను ప్రేమించి నా ఆగేలు గైకోను వారికి కాబట్టి ఆయన తప్ప ఏ విగ్రహాన్ని ఏ వస్తువుని కాని లోకంలో ఏ మనిషిని గాని ఏ జంతువు గాని ఏ పశువుని గాని నువ్వు ప్రేమించకుండా ఆయన ఆయనని తప్ప కాబట్టి ఆయననే ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొని వారికి ఏమి చూడండి వెయ్యి తరంల వరకు కరుణించబడనయి ఉన్నాను అది వాగ్దానం అని నీ తరతరాలు నీ పిల్లలు పిల్లల మీద ఆయన కరుణ ఉండాలా అంటే నువ్వేం చేయాలంట ఆయనని ప్రేమించాలంట తర్వాత ఆయన ఆజ్ఞలు గై ఇది ఇప్పుడు కండిషన్ కాబట్టి నీకు ఆయన కరుణ ఉండాలా అంటే నువ్వేం చేయాలా ఆయనని ప్రేమించాలా ఆయన ఆజ్ఞలు గై గైకొనడం అంటే దాన్ని పాటించాలా సరే ఈ సత్యం తెలిసినాక ఆయనని ప్రేమించకుండా ఆయన ఆగ్లు గై కొనకపోతే ఏమైతుంది నీకు ఖచ్చితంగా శిక్ష ఉంటది ఎన్ని తరాల వరకు మూడు తరాల వరకు శిక్ష ఉంటది సరే నువ్వు ఈ విధంగా అర్థం చేసుకోవాలా ఇప్పుడు తరము ముగించే కాలం మనం ఉంటున్నాం యుగ సమాప్తి చివరిలో ఉంటున్నాం కాబట్టి ఆ శిక్ష నీ మీదకి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి నీ మీద నుంచి ఆ శిక్ష పోవాలంటే నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఈ రోజు నుంచి ఆయనని ప్రేమించాలా తర్వాత ఆయన ఆగ్లను గై కొనాలా ఇప్పుడు నేను మీకు కొన్ని వాక్యాలు చూపిస్తాను ఆ వ్యాఖ్యల ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా పరిశీలించుకోవాలా ఎందుకంటే మనము అనిల ఆచారాలు పాటించద్ అన్న విషయాన్ని మనం ఇర్మియా గ్రంథంలో చూస్తాం చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము పదవ అధ్యాయము రెండవ వచ్చిన చూడండి యహోవా సెలవిచ్చినది ఏమనగా ఆచారములను అభ్యసింపకుడి మనం అభ్యసించొద్దు అంతే అన్య అనేది ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ధ్యానించాలా అన్య జనులు లేక ఈ లోకస్తులు కాబట్టి ఎవరితో మాట్లాడుతున్నా ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి మొదటి వర్షంలో ఇస్రాయేల్ వంశస్థులారా అంటే బాగా అర్థం చేసుకోండు ఇస్రాయేల్ అనేది ఖచ్చితంగా ఎప్పటికైనా గానీ క్రైస్తవులకు సంబంధించిన విషయం అనే విషయం బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనల్ని ఆయన దేవుడు దేవుని ఇస్రాయల్ గా మార్చుకున్నాడని ఎక్కడ చూస్తాం ఒకసారి చూడండిగా ఎందుకంటే అనేక సార్లు మనకి ఈ వాక్యం తటస్థిస్తూనే ఉంది దేవుని ఇస్రాయేల్ అని గళితుల రాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయము పదహారవ వర్షంలో చూడండి దళితుల రాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయము పదహారో వచనంలో చూడండి ఒక పద్ధతిని దేవుడు మనకు అనుగ్రహించండి మనం ఇందాక చూసినాం ఏంట పద్ధతి ఆయనని నిండు మనసుతో ప్రేమించి ఆయన ఆగ్నని గైకున్న వారికి ఆ పద్ధతి చెప్పున నడుచుకున్న వారు అనగా దేవుని ఇస్రాయలుకు సమాధానమును కృపయు కలుగునుగాక కాబట్టి దేవుని ఇస్రాయల్ దేని గురించి మాట్లాడతాడు గలతి సంఘం క్రైస్తవ సంఘం అది కాబట్టి క్రైస్తవ సంఘమే దేవుని ఇస్రాయల్ అని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం ఇందాక ధ్యానించిన ప్రకారంగా ఏ పద్ధతి అది క్రొత్త సృష్టి పద్ధతి అంటే నిండు మనసు సేవించడం నువ్వే నేను నిండు మనసు సేవించడం దాసుల గృహంలోకి వెళ్ళి బయట పాపపు జీవితంలోకి దాసుల గృహం అంటే బానిసత్వంలోకి వెళ్ళి నేను అంటే పాపము అనే దానికి బానిసగా నేను ఉన్నప్పుడు దాని నుంచి నాకు విడుదల కల్పించినవు కాబట్టి నువ్వే నాకు విడుదల కల్పించినవు కాదు కాబట్టి నాకు స్వతంత్రం ఇచ్చినవా స్వతంత్రం నువ్వే ఇచ్చినవు కాబట్టి నేను నిన్నే ప్రేమిస్తా ఎవరు మనల్ని కాపాడతారో ఎవరు మనల్ని ఆదుకుంటారో వాళ్ళనే మనం ప్రేమిస్తాం కదా సహజంగా కూడా కాబట్టి దేవుని దృష్టిలో కూడా అదే దేవుడు నిన్ను రక్షించిడు కాబట్టి నువ్వు ఆయన తప్ప ఎవరిని ప్రేమించద్దు కాబట్టి క్రొత్త సృష్టి అది ఆయన ఆయన రక్షణ అనుభవంలో నువ్వు ఉంటే క్రొత్త సృష్టి నువ్వు అన్న విషయాన్ని పదిహేను అంశంలో చెప్తున్నది కాబట్టి క్రొత్త సృష్టి కానీ సున్నతి పొందటది ఏమీ లేదన్న విషయం చూస్తున్నాం క్రొత్త సృష్టి అంటే అంతరంగం సున్నతి పొందడం అన్న విషయం కాబట్టి ఈ పద్ధతి చొప్పున అంటే రక్షణ అనుభవం పొంది ఆయనని ప్రేమిస్తూ ఆయన వాక్యాలు గైకొని జీవించడం నడుచుకోవడం చూడండి ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారాలు నడుచుకోవడం అంటే ఆ వాక్యాన్ని ప్రకారంగా జీవించడం నడుచుకున్న వారికి దేవుని ఇస్రాయలకు సమాధానంను కృపయు కలుగునుగాక కాబట్టి క్రైస్తవులే దేవుని ఇస్రాయలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఎప్పుడైతే నువ్వు సొంత రక్షణను స్వీకరిస్తావో ప్రభుని ఆయన నిన్ను రక్షించిండు పాపకు జీవితాలకెళ్ళి నీకు విడుదల కల్పించుండు అన్న విషయాన్ని గై దాని ప్రకారం జీవిస్తావో జీవిస్తావో ఆయన చెప్పిన వాక్యం ప్రకారంగా జీవిస్తావో ప్రతి వాక్యాన్ని ఒకటి కూడా ఉల్లంఘించకుండా ఒకటి కూడా తృణీకరించకుండా ప్రతి వాక్యం నీకు అనుగ్రహించబడ్డ దాన్ని ప్రకారంగా జీవిస్తే నీకు సమాధానము కృప ఉంటుంది అంట కాబట్టి సరే అంత దీర్ఘంగా మనం వాటిని ధ్యానించం కాని ఇప్పుడు తిరిగి ఇర్మియా గ్రంథంలోనికి వెళ్తున్నాము ఆ పదతి నూతన సృష్టి లేక దేవుని ఇషాలుగా మార్చబడ్డ నూతన సృష్టి అంటే దేవుని ఇషాలుగా మార్చబడ్డ వారు కాబట్టి ఇర్మియా గ్రంథము పదవ అధ్యాయము మొదటి వర్షంలో ఏ ఇష్టాల గురించి మాట్లాడు ఏ ఇష్టాల గురించి మాట్లాడుతున్న చెప్పండి గళితుల రాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయము ఆరు పదహారు కదా ఆరు పదహారులు ఏం చేసినాం దేవుని ఇస్రాయలు అని చెప్పబడింది కాబట్టి పాత నిబంధన కానీ కృత నిబంధన గాని దేవుని ఇస్రాయల్ ఒకటే రెండు ఇస్రాయలు లేవు రెండు యూతులు లేరు రెండు అనులు అనేది లేదు ఒకరే అనులు ఒకరే ఇస్రాయలు పాత నిబంధన కాలమైన కృత నిబంధన కాలమైన కాబట్టి పదవాధ్యాయం మొదటి వర్షంలో ఇస్రాయేల్ వంశస్థులారా అన్నప్పుడు క్రైస్తవులారా అని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే క్రైస్తవులే దేవుని ఇస్రాయలు అని అర్థం కాబట్టి ఇస్రాయలు వంశస్థులారా అంటే క్రైస్తవ జనమా అనర్థం యహువ మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినండి వినుడి కాబట్టి క్రైస్తవలారా మీ గురించి చెప్పబడుతున్న ఈ వాక్యము వినుడి ఏంటది యహువ సెలవిచ్చినది ఏమనగా అన్య జన్ముల ఆచారములను అభ్యసింపకుడి నువ్వు రక్షణ పొందిన నువ్వు అన్య జన్ల ఆచారాలు రక్షణ పొందిన దేవుని ఆచరలే పాటించాలా దేవుడు చూపించిన వాక్యం ప్రకారంగా జీవించాలా వాటి ప్రకారంగా నడుచుకోవాలా అని ఇద్దరు చూసిన గణిత రాష్ట్ర పత్రికలో కాబట్టి ఆయన చూపించిన మార్గంలోనే మనం నడుచుకోవాలి ఎందుకంటే ఆయననే మార్గము ఆయననే సత్యము ఆయననే జీవం కాబట్టి ఆయననే మనం పాటించాలా ఆయననే మనం వెంబడించాలా ఆయన ఏం చెప్పిండో దాని ప్రకారంగా జీవించాలి అప్పుడే నీకు సమాధానము అప్పుడే నీకు విశ్రాంతి అప్పుడే నీకు కృప కానీ అన్ని ఆచరణ అభ్యసింపకుడి అని హెచ్చరించి అంటే అన్ని ఆచారాలు అంటే ఈ లోకస్తుల ఆచారాలు లేక ప్రభుని నమ్ముకొని నమ్ముకొనని వారి పాటించే ఆచారాలు అని కూడా బాగా అర్థం చేసుకోవాలా అన్ని సరే ఈరోజు జేమ్స్ట్రాంగ్ నంబర్స్ చాలా ధీర్ఘ రాసుకున్నా ఇవన్నీ వాక్యాలకి సరే ఎంతసేపు మనకి వాక్యం ఉంటుందో చూద్దాము దేవుని నటిస్తే దాని ప్రకారం ముందుకు వెళ్దాం ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు జనములు భయపడదురు అంతేనా భయపడను అయితే మీరు వాటికి భయపడకొడి మతయసువార్త ఇరవై నాలుగు అధ్యాయులు కూడా దేవుడు మనతో మాట్లాడతాడు ప్రభు మాట్లాడతాడు ఆకాశం ముందు అనేకమైన సూచనలు మీకు కనపడతాయి కానీ మీరు అభ్యంతర అన్నాడు అంటే మీరు భయపడకుడి అని చెప్పి మీరు దాని గురించి ఏం ఆలోచించకండి ఆకాశంలో ఏమైనా జరుగుతాయి ఏమైనా జరగండి మనం దాని గురించి భయపడద్దు అనేసి రెండుసార్లు జ్ఞాపకం చేస్తున్నాడు మొదటిసారి ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయంలో పదవ అధ్యాయము రెండవ వర్షంలో మత్తయ్య శువార్త ఇరవై అధ్యాయంలో కూడా దేవుడు ఇదే వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనులు భయపడు భయపడును అయితే ఈసారి పంపిస్తారా మీరు వాటికి భయపడకూడి మనం దేనికి భయపడద్దు మనకి ధైర్యం అవసరం ఎందుకంటే మనం ఒకప్పుడు పాపంలో ఉన్నప్పుడు భయం పాపం వల్ల వస్తుంది భయం ఈ లోకంలో ఆదా మా అందుకే పాపం చేసినప్పుడు భయపడినారు వాళ్ళు కానీ రక్షణ పొందినాక నీకు భయం ఉండద్దు అన్న విషయాన్ని భయపడకుడి హెచ్చరించిన ప్రభు కాబట్టి ఈ అన్ని జనుల గురించి చెప్తున్నాడు పదవ అధ్యాయము మూడవ వర్షం జనముల ఆచారములు వ్యర్థములు సరే ప్రతి ఆచారము ఈ అన్య జనముల ఆచారములు వ్యర్థములు ఈ లోకస్థుల ఆచారములు వ్యర్థములు వ్యర్థము అనే పదానికి సంబంధించిన అర్థాలు మన మీద చూసుకుంటాం దీని ఈ అన్య జనముల ఎట్లా ఉంటాయనే విషయాన్ని మూడవ వర్షం చెప్తుండ్రు అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును అదొక ఆచారం అడవిలో ఒకడు చెట్టు నరకున్నట్లు అది నరకబడును కాబట్టి ఇది ఒక అన్ని జన్ల ఆచారం అంటే రకరకాల ఆచారాలు ఉన్నాయి నేను మీకు కొన్ని ఆచారాలు చూపిస్తాను ముఖ్యంగా ఈ అన్ని జనుల ఆచరణ క్రైస్తవులలోనికి ఏరితిగా వచ్చినాయి మరీ విశేషంగా ఈ యొక్క తమ్ముజు నెల క్రిస్మస్ పండగ కదా ఇది క్రిస్మస్ నెల అంటారు ఈ ఈ నెలని కానీ డిసెంబర్ నెలని తమ్ముజు నెల కూడా ఎందుకంటే తమ్ముసి దేవతని ఈ నెలని తమ్ముసి దేవత సమర్పించారు పాత నిబంధన కాలంలో ఆ ఇర్మియా కాలంలో ఏషియా కాలంలో మనం చూస్తాం వీటికి సంబంధించిన విషయాలు కాబట్టి ఈ యొక్క ఆచారం ఎట్లుందంటే అన్ని జనుల ఆచరణులు అడవిలో ఒకడు చెట్టు నరుపునట్లు అది నరకబడును అది పనివాడు గొడ్డలితో చేసిన పని కాబట్టి ఆ చెట్టును నరికి దాన్ని మంచిగా పని చేస్తున్నట్టు అంటే సరే పనివాడు మీకు తెలుసు కదా కార్పెంటర్ కావచ్చు ఇంగ్లీష్ అయితే కార్పెంటర్ ఉంది అక్కడ నేను చూసిన ఇంగ్లీష్ కార్పెంటర్ అని కాబట్టి కార్పెంటర్ చేసిన పని అని కాబట్టి అడవిలో ఒక చెట్టుని నరికి ఒక పనివాడు దాన్ని గొడ్డెలతో మంచి సాఫ్ చేసి తీసుకొచ్చిన దాని అర్థం నాలుగవ వర్షంలో వెండి బంగారంల చేత పనివారు దానిని అలంకరించు అది కదలక ఉండునట్లు మేకులు పెట్టి సుత్తులతో బిగగొట్టి దాన్ని నిలుపుదురు కాబట్టి మీరు ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలా ఒక చెట్టిని ఎందుకు నరుకుతారు దాన్ని ఎందుకు మంచిగా సాఫ్ చేసి తిన్నగా చేసి అలంకరించి దాన్ని ఇంటికి తీసుకొచ్చి దానికి మేకులేసి దిగొట్టి గోడకి కదలకుండా దాన్ని నాటడం తర్వాత నాలుగవ వర్షంలో వెండి బంగారం చేత పనివారు బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు అక్కడనేమో పనివాడు ఒకడు రెండు నాలుగవ వర్షంతో వస్తాయి పనివారు అని ఒక పనివాడు పనివారు అంటే ఇదో పెద్ద గుంపు వీళ్ళందరు కలిసి ఏదో ప్లాన్ చేస్తుండ్రు అన్న విషయం అక్కడ చూపిస్తుండ్రు లేక ఉపమాన రీతిగా చెప్పుకోవచ్చు ఒక కుటుంబం అనుకోవచ్చు కుటుంబ సభ్యులు ఒక ఇంటి యజమాని పనివాడైతే పనివారంతా కుటుంబికులు పిల్లలు తల్లి పిల్లలు కూడా ఉండొచ్చు తండ్రి చెట్టు నరకొని వస్తే తన భార్య అంటే తల్లి పిల్లలు అందరు కలిసి దాన్ని అలంకరిస్తున్నారు బంగారం చేత సరే అవి ఎట్లున్నాయంట ఆచారములు అవి తాటి చెట్టు వలే తినగా ఉన్నవి అంటే తాటి చెట్టు ఎట్లుంటే మీకు తెలుసు కదా స్ట్రైట్గా నిలువుగా ఉంటది కదా సన్నగా నిలువుగా ఉంటుంది దాంతో పోలిస్తున్నాడు అంటే అది అట్లా అట్లా విషయం చూడండి ఇర్మియా కాలము దగ్గర దగ్గర ఆరు వందల ప్రభు పుతకము దగ్గర దగ్గర యశాయ గ్రంథం యశయ కాలం వచ్చేటప్పటికి దగ్గర దగ్గర ఏడు వందల సంవత్సరాలు ప్రభు పుట్టక ముందు క్రీస్తు పూర్వము ఏడు వందల సంవత్సరము ఇర్మియా కాలం వస్తేమో ఆరు కాబట్టి దగ్గర దగ్గర వంద రెండు సంవత్సరాలు తేడా వారు ఇద్దరికి ఇద్దరు కాబట్టి ప్రభు పుట్టక ఈ యొక్క చెట్టు గురించి ఆయన ప్రకటించింది ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ప్రజలు ఇట్లానే ఇటువంటి ఆచారాలు పాటిస్తారు సరే ఇర్మియాకి ఎట్లా చూసి ఆ ఆచారం బాగా అర్థం చేసుకోండి దేవుడి బిడ్డలు చేసే పాపమును దేవుడు తన తన ప్రియులకు అవి చూపిస్తాననేసి మనం చూసాం ఇక్కడ వాక్యం కొంతకాలం క్రిందట ఏ మీ కాల ఇష్టమా ఎక్కడ చూసినాం ఇంకెక్కడ ఇష్టం చెప్పండి మీ ముందు హబకుక్కు హబకులు చూపించిండు దేవుడు ఖచ్చితంగా ప్రభు నాకు చూపించిండు అనడలేదా రెండో అధ్యాయంలో దేవుడు ఈ శల్పంలో ఏంటిగా పాపం చేస్తున్నారో నాకు చూపించిండు దేవుని ఆత్మావేశం చేత నేను వాటిని చూసి మీకు ప్రకటిస్తున్నా అన్నాడా లేదా కాబట్టి ఖచ్చితంగా దేవుడు చూపిస్తాడు ఈ విషయాలు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి అవి తాటి చెట్టు వాళ్ళే తిన్నగా ఉన్నవి అవి పలకవు నడువ నేరవు గనుక వాటిని మోయవలసి వచ్చాను బాగా అర్థం చేసుకోండి వాటిని మోసుకొని ఇంటికి తీసుకొచ్చుకుంటారు అన్న విషయం వాటికి భయపడకండి సరే ఇది తర్వాత కొంచెంసేపటితో నేను మీకు చూపిస్తే ఈ వాక్యం వాటికి భయపడకూడ అవి హాని చేయవు హాని చేయ నేరవు మేలు చేయట వాటి వలన కాదు వాటికి మీరు భయపడద్దు అవి మీకు ఏం హాని చేయలేవు అవి మీకు మేలు కూడా చేయలేవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది సరే దీనికి సంబంధించిన విషయాలు మనం చూస్తాం సరే తిన్నగా ఉండేది ఖచ్చితంగా క్రిస్మస్ ట్రీ కాబట్టి ఈ కాలంలో అట్లా తిన్నగా ఇంటికి తీసుకొచ్చుకొని అలంకరించుకొని పెట్టుకునేది క్రిస్మస్ ట్రీ కుటుంబం అంతా కలిసి ఆ యొక్క ట్రీని అలంకరించుకుంటారు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా క్రిస్మస్ ట్రీ సంబంధించిన ప్రవచనం అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను ఎందుకంటే ఇర్మియాకే అది చూపించాను దేవుడు సరే నేను అనొచ్చు ఇర్మియాకే చూపించండి ఇంకొక చూపించానంటే ఎన్నో వాక్యం రాసుకున్నా అక్కడ ఒకటి కాదు రెండు కాదు ద్వితోపదేశ కాండము అధ్యాయము రెండవ వచనము దాని మీరు రాసుకోండి ఇప్పుడు ఏం చూడకండి ఇంటివరకు చూడండి తీరిగ్గా మొదటి రాజుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము రెండవ రాజుల గ్రంథము పదహారవ అధ్యాయము నాలుగవ వచనము రెండవ రాజుల గ్రంథము పది ఏడవ అధ్యాయము పదవ వచనము రెండవ దినవృత్తాంతము ఇరవై అధ్యాయము నాలుగవ వచనము యశయ గ్రంథము యాబై అధ్యాయము ఐదవ వచనము ఇర్మియా రెండవ గ్రంథము రెండవ అధ్యాయము ఇరవైవ వచనము ఇరిమియా మూడవ అధ్యాయము ఆరవ వచనము ఇర్మియా మూడవ అధ్యాయము మూడవ వచనము ఎహెచ్కే ఆరవ అధ్యాయము పదమూడవ వచనం ఇన్ని వాక్యాలు ఉన్నాయి ఈ వాక్యాలన్నీ దేనికి సంబంధించిన అంటే ఇస్రాయల్ ప్రజలు ప్రతి పచ్చని చెట్టు కింద పాపము చేసిరి అని వాక్యం అవన్నీ వాక్యాలు దానికి సంబంధించినవి ప్రతి పచ్చని చెట్టు కింద వాళ్ళు విగ్రహాలు కట్టుకున్నారు ప్రతి పచ్చని చెట్టు కింద మందిరాలు కట్టుకున్నారు ప్రతి పచ్చని చెట్టు కింద బలు అర్పించారు ప్రతి పచ్చని చెట్టు కింద వాళ్ళు భయంకరమైన పాపములు చేశారు సరే మీరు అవి ఏం పాపం చేశారు మనంటే వ్యభిచరించరా అంతకంటే అన్యాయమైన పాపం చేశారు ఏంటంటే విగ్రహారాధన చాలా భయంకరమైన పాపం నువ్వు విగ్రహం చేసినాక ఏ పాపం చేసినా ఆల్రెడీ నువ్వు పోయినట్టే కదా విగ్రహారాధన ఫస్ట్ పాయింట్ దేవుణ్ణి రోషం పుట్టించండి దేవునికి ద్వేషం పుట్టించండి నువ్వు దేవు సవాల్ చేస్తున్నావు ఇటువంటి అన్నీ చేస్తే కాబట్టి నువ్వు నిజంగా నేను ప్రేమించి ఆయన వాక్యం గైకుంటే ఈ వాక్యాలకి విరోధంగా నువ్వు జీవించాల ఈ వాక్యం ఏమని ఇట్లా చేయొద్దు అని చెప్తుంది కట్టూ అట చెయ్యొద్దు అని చెప్తుంది ఆ రీతిగానే జీవించాలా కాబట్టి చూడండి ఇప్పుడు మీరు అటువంటి అన్ని విగ్రహాలు తెచ్చిపెట్టుకుంటున్నారు ఇంట్లో కుటుంబం అంతా కలిసి దాన్ని అలంకరించుకుంటున్నారు అని చెప్తున్నాడు ఆరో వచనంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి ఇప్పుడు యహోవా నిన్ను పోలినవాడు ఎవడనూ లేడు అంతవరకు చెట్టు గురించి అలంకరించి చెట్టుని చెట్టుకు విలువనిచ్చి ఆ చెట్టుని తీసుకొచ్చి అడవిలోకి వెళ్ళి తీసుకొచ్చి పెట్టుకొని దాన్ని ఇంట్లో పెట్టుకొని సడన్లీ వాక్యము ఒక్కసారి ఎట్లయిపోతుంది చూడండి ఆరో వచనం నుంచి యహోవా నిన్ను పోలినవాడు ఎవడనూ లేడు నీవు మహాత్మ నీ శౌను బట్టి నీ నామము ఘనమైన దాయను ఆరో వచనం కాబట్టి మనము ఆయనని దేనితోనూ పోల్చ పోల్చలేము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఎంతో మహిమగల దేవుడు ఆయన నామము ఎంతో ఘనమైనది ఆయన మనకు రాజు జనములకు రాజా నీకు భయపడిన వాడెవడు వాటన్నింటినీ పెట్టుకుంటే నువ్వు ఆయనకి భయపడతలేవు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు జనముల ఇప్పుడు చూడండి జనముల జ్ఞాన జ్ఞానులందరిలోను వారి రాజ్యములన్నిటిలోను నీ వంటి వాడు ఒక్కడును ఎవడును అంతేనా నీ వంటి వాడు లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము కదా ఈ లోకంలో ఆయన వంటి వాడు లేరు అన్న విషయం కాబట్టి మనం దేవునికి తప్ప ఎవరికి భయపడము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మనం ఆయనకి భయపడాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు ఎనిమిదవ వర్షం నుంచి గొప్ప జనం గురించి చెప్పబడి దాని లేక క్రైస్తవుల గురించి చెప్పండి మత క్రైస్తవ జీవితంలో ఉండేవాళ్ళు జనులు కేవలము పశుప్రాయులు దాని అవివేకులు జనులు కేవలం పశుప్రాయులు అవివేకులు సరే ఇంగ్లీష్ బైబుల్లో చాలా బాగుంది అవివేకం అంటే దేనికి సంబంధించింది అవివేకం అంటే బుద్ధులేని తరానికి సంబంధించిన ఉంది ఇంగ్లీష్ లో ఏముందంటే ఫూలిష్ అనుంది ఉందా ఎనిమిదవ వచనం పదవ అధ్యాయం నా ఇంగ్లీష్ లో కూడా ఉంది ఈరోజు నేను ఇంగ్లీష్ చదువుతాను మీకు చది 8వ 10వ అధ్యాయము 8వ వచనములో బట్ దే ఆర్ ఆల్ టుగెదర్ బ్రూటిష్ అండ్ ఫూలిష్ అనుంది బ్రూటిష్ అండ్ ఫూలిష్ జనలు బ్రూటిష్ ఫూలిష్ రెండు పదాలనే వాటికి సంబంధించిన నేను రాసుకున్న జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ లో బ్రూటిష్ అంటే ఏంది ఫూలిష్ అంటే ఏంది అనేది కూడా నేను రాసుకున్నా అక్కడ వాటి వాటిని మనం వేరుగా ధనిస్తాం తర్వాత ద స్టాక్ ఇస్ ఎ డాక్ట్రిన్ ఆఫ్ వానిటీస్ మల్ల ఇంగ్లీష్ షకిల్ పెడెన్ ద స్టాక్ ఇస్ ఎ డాక్ట్రిన్ ఆఫ్ వానిటీస్ తెలుగులో ఏముందంటే ఎనిమిదో వచ్చినాం కదా మనం చూస్తుంది జనులు కేవలము పశుప్రాయులు అవివేకులు బొమ్మల పూజ వలన వచ్చే జ్ఞానము వ్యర్థము కాబట్టి బొమ్మల పూజ అంటే డాక్టరీన్ ఆఫ్ వ్యానిటీస్ అనే ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో ఉన్నదానికి తెలుగులోకి చాలా తేడా ఉంది ఇంగ్లీష్లో డాక్టరీన్ ఆఫ్ వ్యానిటీస్ అంటే బోధ డాక్టరీన్ అంటే బోధ డాక్టరీన్ ఆఫ్ వ్యానిటీస్ వ్యానిటీస్ అంటే వ్యర్థమైనవి అనేది అంటే వ్యర్థమైన బోధ అనర్థం కాబట్టి ఇక్కడేముంది బొమ్మల పూజ వలన వచ్చే జ్ఞానము వ్యర్థము అని ఉంది ఇక్కడ అక్కడనేమో వ్యర్థమైన బోధ అనర్థం అనుంది కాబట్టి సరే రీతిగా ఇది కూడా అక్కడనే అర్థమవుతుంది బొమ్మల పూజ వలన వచ్చే జ్ఞానము వ్యర్థము కాబట్టి నువ్వు ఎంత వాటిని ఎంతగా పెట్టుకున్నా వాటికి ఎంత విలువనిచ్చినా అవి వ్యర్థం ఎందుకు నేను పూజ చేస్తే కదా నేను దానికి సాగిల పడతలే కదా దానికి మొక్తులేదు దానికి ఇచ్చిన విలువనే నువ్వు పూజించడం పూజ అంటేనే విలువివ్వడం దేవుని పూజించడం అంటే ఆయనకి బహుగా విలువనివ్వడం ఆయననే మహాత్మ్యం గలవాడు అన్న దానికి కాబట్టి పూజించడం అంటే అది అర్థం సరే కొంతమంది నాకు అనుభవం ఉండే ఆ చెట్టును గొట్టుకొచ్చుకొని ఎక్కడో దూరంలో సైకిల్ మీద పెట్టుకుని కొడవలు తీసుకుపోయి దాన్ని నరికి ఒకరింట్లో ఉంటే అది దొంగతనంగా దాన్ని నరికించి ఆ రోజుల్లో చెప్తున్నా కొన్ని ఇరవై ముప్పై సంవత్సరాల ఇంకా ముప్పై దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై మాటలు నేను చెప్తున్నా అది ఎక్కడో ఉంటే చెట్టు ఒకరింటికి పోయి దాన్ని నరికి దాన్ని తీసుకొచ్చి సైకిల్ మీద పెట్టుకొని తీసుకొచ్చి దాన్ని అలంకరించి దానికి ఎలక్ట్రికల్ లైట్స్ పెడితే ఆ రెండు సార్లు షాక్ కొట్టింది భయంకరమైన షాక్ కొట్టింది నాకు దాని ఆ లైట్స్ ఒక లైట్ కాలిపోతే సీరియల్ గా అన్ని బంద్ అవుతాయి సరే ఆ ఒక్క లైట్ టెస్ట్ చేయాలంటే అన్ని లైట్లకి వెనకాల క్యాప్స్ ఉంటుండే ఆ ప్లాస్టిక్ క్యాప్ తీసి టెస్టర్ పెట్టి చెక్ చేయాల కరెంట్ వస్తుందా లేదని ఆ టైంలో రెండు భయంకరమైన షాక్ కొట్టింది అంత దూరం పోయి సరే మీరు అనొచ్చు కదా మళ్ళీ పిచ్చితనం కదా నువ్వు ఇలా తీసి షాక్ పెట్టి చెక్కి షాక్ కొట్టదా అంటే లేదు నువ్వు అట్లే ఎందుకు అనుకోవచ్చు దేవుడే బుద్ధి చెప్తుండేమో నీకు నువ్వు మెంటలోనివి నువ్వు వద్దంటున్న పనులు చేస్తున్నావు నువ్వు ఒక దగ్గర నువ్వు ప్రేమిస్తున్నావు ఇంకో దగ్గర వద్దంటున్నావు చేస్తున్నావు మళ్ళీ నీకు షాక్ ఇచ్చి బుద్ధి చెప్పకపోతే నయం నువ్వు ఇంకా మెచ్చుకోవాలా నువ్వు బ్రతికినావు లేకుంటే చచ్చిపెట్టవల్ అట్లా మా ఫాదర్కి కూడా ఒకసారి షాక్ కొట్టింది కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అట్లా పెడితే అప్పుడు అన్నాడు తీసి పడండి మొత్తం ఆయన ఆయన మిలిటరీ లెవెల్ మాట్లాడే చూడాడు మొత్తం తీసి పడండి అంటే తీసి మొత్తం పడేస్తే అయ్యో అయ్యో అయ్యో అయ్యో భయం భయం ఏమవుతుందో అది పెట్టకుంటే ఏమవుతుందో ఆ స్టార్ పెట్టకుండా ఏమైతుందో ఆ ఇది అయిపోతే ఏమవుతుందో ఒక రకమైన భయం మనిషి వెంపడేస్తుంది అది తీస్తే ఏమైతుందో అది పెట్టకుంటే ఏమవుతుందో మీరు వాటి గురించి భయపడద్దు అని హెచ్చరికరించండి దేవుడు కానీ అవి పెట్టకపోతే ఏమవుతుందో ఏమవుతుందో అనే భయం అయ్యో అవి పెట్టకపోతే నాకు గుర్తింపు ఎటుంటుంది నీకు స్థార్ల వల్ల చెట్ల వల్ల నాకు గుర్తింపు రాదు ఆయన గుర్తించాడు ఎందుకో తెలుసా బుద్ధిలే నీకునే కలిసి గుర్తించండా మీరు ఎవరు నాకు లేదా ఇక్కడ అన్నడ అదే విషయం చూడండి జనులు కేవలము పశు ప్రాయులు అంటే బ్రూటిష్ అని ఉంది ఇంగ్లీష్ లో సరే జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ లో నేను రాసుకున్నాది ఎక్కడ రాసుకున్నాను జేమ్స్ స్ట్రాంగ్ నంబర్ హెచ్ 1197 వన్ నైన్ సెవెన్ అక్కడ ఏముందంటే బ్రూటిష్ అంటే దే ల్యాక్ ఎబిలిటీ టు రీజన్ వాళ్ళకి వివేచన లేదు అని చెప్తున్నాడు బ్రూటిష్ అంటే వివేచన ఉండదంట వివేచన లేని వారు ఏమవుతారు అన్న విషయం మనం ఎన్నిసార్లు ధ్యానించాం ఇక్కడ మీకు బాగా జ్ఞాపకం ముందు లేదా నీకు వివేచన లేకుంటే ఏమైతుందంటే నువ్వు బ్రూటిష్ గా ఉంటే బ్రూటిష్ అంటే తెలుగులో పశు ప్రాయుడు అనట్టు అంటే మీకు తెలుసు కదా పశువు అంటే ఏం చెప్పండి ఆది కాండం చూడండి ఒకసారి ఆది కాండము మూడవ అధ్యాయము మొదటి వచ్చిన సర్పము యుక్తిగలదై ఉండెను కాబట్టి భూ జంతువులన్నిట్లోకి సర్పము చాలా యుక్తిగలదన కదా అంటే సర్పము కూడా ఒక జంతువు అని చెప్తున్నాడు అక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం అది భూ జంతువులు అన్నింటిలోకి వెళ్ళా అది యుక్తిగల జంతువు కాబట్టి ఆ అది యుక్తి అంటే తెలివి అనుకుంటుంది అది యుక్తి అంటే ఒక రకమైన మోసంతో కూడినది యుక్తి అంటే అర్థం అది యుక్తిగల జంతువు అంటే మోసంతో గూడింది అని అర్థం మోసగించే తెలివి అని అర్థం మోసగించే తెలివి గల అర్థం కాబట్టి భూ జంతువులు అంటే మీరు ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలా సర్పములు అని అర్థం కాబట్టి జనులు పశు జనులు సర్పములతో సహవాసం కలిగిన వారు లేక సహవాసులు లేక జనులు పశువులు అనంటే తయారైనరు అంటే వాళ్ళు యుక్తి చాలా తెలివి ఎట్లా బ్రతకాల ఎట్లా సంపాదించుకోవాలా ఇది ఈ లోకాన్ని ఎట్లా ఎట్లా జీవించాలా అనేది తెలివికి సంబంధించింది కాబట్టి వాళ్ళు పశుప్రాయులు అంటే అర్థం ఏంటంటే పశువులాగా జీవిస్తున్నారు ఎట్లా సంపాదించుకోవాలా ఆహారం ఎట్లా పొందుకోవాలా ఎట్లా ఎట్ట కొట్టాలా ఎవరిని కొట్టాలా ఎవరిని చంపాలా ఎవరు చంచుకోవాలా అదే బుద్ధి అదే రీతిగా వాళ్ళు అవివేకులు ఇంగ్లీష్ లో మటుకు ఫోలీషన్ ఉంది అసలు మత సువార్త ఇరవై ఐదవ అధ్యాయానికి వస్తే మనకు అర్థమైతుంది బుద్ధులేని కన్యకల కదా కానీ జనులు బుద్ధి లేని లేక అవివేకులు అని అర్థం బుద్ధులేని కన్యకలంటే ఇంగ్లీష్ ఉంది ఇక్కడ కూడా ఫూలిషన్ ఉంది ఇర్మియా గ్రంథము ఎనిమిదవ ఎనిమిదవ వచనం పదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో జనులు కేవలము అవివేకులు అంటే ఫోలీషన్ ఉంది ఇంగ్లీష్ ఎందుకు ఫులిషన్ అంటే బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము కాబట్టి జనులు ఎందుకు పశు ప్రాయులైనరు ఎందుకు అవివేకులైనంటే లేక జంతువులాగా ఎందుకు తయారైనారంటే సర్పముల లాగా అదే రీతిగా ఫూలిష్గా తయారైతున్నారు అంటే బుధుని కన్యక అంటే చూడండి రెండు గుంపులు అవి సర్పములు తేళ్లు మొదటి గుంపుకు సంబంధించిన అవివేకులు అంటే గొప్ప సాదృశ్యం బుద్ధులేని కన్యకలు గొప్ప జనాన్ని సాదృశ్యం కాబట్టి ఈ రెండు గుంపులు ఎనిమిదవ ఎందుకు వీళ్ళకి తయారైనారంటే వీళ్ళు బొమ్మల పూజ సరే ఇంగ్లీష్ లో ఈ బొమ్మల పూజ లేదు చూడండి ఎవరన్నా ఇంగ్లీష్ చూడండి ఎవరన్నా ఇంగ్లీష్ లో ఏముందంటే నేను ఇక్కడ చదువుతాను మీరు చూడండి పదవ అధ్యాయము ఎనిమిదవ జరమయ చాప్టర్ టెన్ వర్స్ ఎయిట్ బట్ దే ఆర్ ఆల్ టుగెదర్ బ్రూటిష్ అండ్ ఫులిష్ ద స్టాక్ ఈజ్ అ డాక్టరీన్ ఆఫ్ వ్యానిటీస్ కదా ద స్టాక్ ఈజ్ అ డాక్టరీన్ ఆఫ్ వ్యానిటీస్ అని ఉంది అక్కడ కాబట్టి బ్రూటిష్ అంటే H 1197 వన్ నైన్ సెవెన్ ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటారు పశువురాలు అంటే అర్థమేంది జేమ్స్ స్టాంగ్ నంబర్ హెచ్ వన్ వన్ అంటే టు కిండిల్ ఫైర్ అని అంటే అగ్ని రాజబెట్టడం అని అర్థం అగ్ని రాజబెట్టడం అని అర్థం దాని to burn uh, to consume in fire leka like, to burn in fire ani kuda undaru artham kabati pashuprayalandaru agni chetha kalchivey padtaru anna visayani gyapakam chestunadu endukante valaki vivechana ledhu they lack reason valaki vivechana ledhu kabati vallu pashuprayalu kabati brutish ante to kindle fire ante vallu kori techukuntaru vari meediki agni sadama gomra meediki itla agnigandakaalu techu kori techukunaravallu adhirithiga janulu ఈ అగ్నికి ఆహుతి అయిపోతారు అని అర్థం కాబట్టి బ్రిటిష్ అంటే ఆహుతి అని కూడా అర్థం అక్కడ ఇంగ్లీష్ లో కన్జూమ్ అనుంది కన్జూమ్డ్ అనుంది కాబట్టి హేతుర్ రాష్ట్ర రెండో పత్రికలో ఈ విషయం మీకు ఇంకా బాగా అర్థం నువ్వు చెప్పేది పాత నిబంధన కాలం కదా మరి కృత నిబంధనకు సంబంధించింది ఏంటంటే హేతు పత్రికలో ఇది ఉంది అందుకే మనకి ఈ కంప్యూటర్ బేస్డ్ సాఫ్ట్వేర్లలో అడ్వాంటేజ్ అదే టక్ టక్ టక్ టక్ సర్చింగ్ చేసుకుంటే అతికినట్టు ఉంటుంది సరే ఇవి ఏ ఉన్న టూల్స్ ఫస్ట్ నీకు రక్షణ అనుభవం కావాలా నీకు ఏసుక్రీస్ అన్న అవసరం కావాలా దాని తర్వాత నీకు పరిశుధాత్మ అభిషేకం కావాలా ఈ మూడు లేకుండా ఎన్ని కంప్యూటర్లు పెట్టుకో ఎన్ని బైబుల్స్ చదుకో ఎన్ని కామెంటరీస్ పెట్టుకో అది ఎంత పనికిరాని బోధనే కాబట్టి పేతూరు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో ఈ పశుప్రాయులు ఏమైతారన్న విషయం చెప్పిండి ప్రవ్వే పేతూర్ ద్వారా చూడండి రెండవ అధ్యాయము రెండవ పత్రిక 12వ వచనం but these as natural brute beasts anundi made to be taken and destroyed speaker speak evil of the things that they understand not and shall utterly perish in the round corruptions telugu lo chestham corruption 12వ వచనం రెండవ పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయము 12వ వచనంలో వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించచ్చు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలంగా హాని అనుభవించు తాము చేయు నాశనము చే తామే నాశించిపోవుదురు కాబట్టి పశు అంటే సర్పములు తేళ్లు ఏమవుతాయన్న విషయం చెప్తున్నాడు ఇక్కడ చూడండి వారు పట్టబడి చంపబడి చంపబడుటకే వారు పట్టబడి చంపబడిటకే కాబట్టి ఎప్పుడు ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి మనం సర్పములు తేళ్లతో పాటు సహవాసం ఉండేది గొప్ప జనం ఈ మూడు గుంపులు మనకు కనిపిస్తూ ఉంటాయి గొప్ప సర్పములు తేళ్లు ఎక్కడ ఉంటే ఈ గొప్ప అక్కడ ఉంటుంది ఎందుకంటే భయంతో వీళ్ళు నాకు ఏం చేస్తారో సంఘంలోకి వెళ్లి నాకు బెనిఫిట్స్ రావేమో నా పిల్లలకి పెళ్లిళ్ళెట్లా నేను చచ్చిపోతే నాకు సమాధి స్థలం ఎట్లా తోటలో స్థలం ఎట్లా ఈ భయంలో వాళ్ళని వెంటాడుతాయి ఆ భయం కోరు అన్ని దిగమింగుకొని సత్యం తెలిసి కూడా అబద్ధాన్ని వాళ్ళు దిగమింగుకొని అట్లనే ఉంటారు చర్చలల్లో కానీ అది సైతానికి బోధ అని తెలిసి కూడా దాంట్లోకి బయటికి రాని స్థితిలో ఉన్నారు కాబట్టి వీరందరూ ఏం జరుగుతారు కాబట్టి గొప్ప జనంతో సమానంగా వీళ్ళందరూ పట్టబడి చంపబడుటకే వారైతే పట్టబడతారు వీళ్ళందరూ పట్టబడతారు మనకి ఎప్పటి నుంచి దేవుడు చూపిస్తుంది ఈ విషయం గొప్ప అందరూ పట్టబడి చంపబడతారు విషయం కాబట్టి వీరందరూ వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన స్వభావ సిద్ధంగా అంటే చెప్పండి ఎవరన్నా స్వభావ సిద్ధంగా ఒకే విధంగా వాళ్ళ వాళ్ళే ఇంగ్లీష్ లో చూస్తే ఏముంది కొంత కష్టంగా ఉంది అర్థం చేసుకోవడం వీరంతా వివేక శూన్యులు స్వభావ సిద్ధంగా అంటే సెల్ఫ్ గా డిసైడ్ చేసుకున్నారు అంతే వీళ్ళందరూ సొంతంగా తీర్మానించుకున్నారు సొంత నిర్ణయం అది కాబట్టి వీళ్ళందరూ స్వభావ పుట్టిన వివేక శూన్యులకు మృగంల వల్లే ఉన్నారు వీళ్ళు వీళ్ళంతా మృగంలు అంటే మళ్ళా సర్పంలు తేళ్లు అని అర్థం దాని జ్ఞాపకం చేస్తున్నాడు తమకు తెలియని విషయంలో ఎందుకంటే వాళ్ళు రీజనింగ్ లేదు వాళ్ళకి వివేచనం లేదు కాబట్టి వాళ్ళకి తెలియదు తమకు తెలియని విషయంలో గురించి దూషించచ్చు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించచ్చు వీళ్ళందరూ శమలకుండా పోతారు తాము చేయు నాశనంతోనే తామే నశించిపోదురు కాబట్టి రెండు విషయాలు బాగా చేసుకోండి సర్పములు తేళ్లు గొప్పజనని నాశనం చేస్తాయి దాని తర్వాత సర్పములు తేళ్లు శాశ్వతంగా నాశనం చేయబడతాయి ఇది ఇది మీకు చూపించిన విధానం దేవుని విధానం దేవుడు ఘనహీనమైన ఘట్టము లేవనెత్తుకొని ఘనమైన ఘట్టమని చెప్పుకుంటున్న మత క్రైస్తవులను శ్రమల గుండా బోనిస్తాడు ఎందుకంటే దేవుడు ఏ రీతిగా వాళ్ళని శిక్షించాలా శత్రువులేవనెత్తా ఉంటాడు ఎప్పుడైనా కానీ శిక్షించాలంటే ఆయన విధానం అది కాబట్టి పాత నిబంధ కాలం మొదలుకొని ఈ రోజు కూడా అంతే ఆయన శత్రువులు లేవనెత్తావాడు తన బిడ్డలకి బుద్ధి చెప్పాలంటే శత్రువులు లేవనెత్తాడు పక్కన దేశాన్ని లేవనెత్తాడు ఐగుప్తులు లేవనెత్తాడు ఫరన్ లేవనెత్తాడు నెబుగా దేశాలు లేవనెత్తాడు బబులరాజులను లేవెత్తాడు అసురరాజులు లేవనెత్తిడు పాత నిబంధ కాలం అంతా చేసింది అదే కదా కణానీలను హిత్తిలను హివ్వీలను ఎబుసీలను పెర్జీలను వీళ్ళందరినీ అమోరీలను మోయా బీలను వీళ్ళందరినీ రేకెత్తించి వీరి మీదికి పంపించింది వీళ్ళు బుద్ధి తెచ్చుకున్నాక మళ్ళా మీద విజయం ఇచ్చింది మళ్ళా యథావిధిగా జీవిస్తే మళ్ళా శత్రువులను లేపండు దేవుడు శత్రువుల చేత బుద్ది తెప్పిస్తాడు దేవుడు తన బిడ్డల విషయాన్ని మనం అనేక ఇక్కడ నేర్చుకుంటున్నాం కాబట్టి హేతు రాష్ట్ర యొక్క పత్రిక మనం చూస్తున్నాం రెండవ అధ్యాయంలో బ్రూటిష్ లేక పశు ఖచ్చితంగా నాశనం అవుతారు అన్న విషయాన్ని దేవుడు మనకి తిరిగి జ్ఞాపకం చేస్తుండు అదే రీతిగా రోముల రాష్ట్ర పత్రికలో చూడండి రోముల రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వర్షంలో స్వభావ కొమ్మలను తుంచి దేవుడు ఇసాల్పల్ల గురించి మాట్లాడుతు ఎవరైతే బ్రూటిష్ ఉన్నారో ఆయన పుట్టినప్పుడు ఆయన పుట్టే కాలానికి ఎవరైతే బ్రూటిస్ ఉన్నారో వాళ్ళందరినీ వేసిండు ఇసాల్పల్లందరూ వాళ్ళు శారీరకంగా ఇసలై ఉండి దేవుడికి జీవించినప్పుడు వాళ్ళు బ్రూటిష్ ఉన్నప్పుడు రక్షకుడిని స్కరించినప్పుడు రక్షని గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ తెగవేసి నరికేసిండు అనే విషయాన్ని మనం అక్కడ చూసినాం పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ అదే రీతిగా యశ గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయంలో వాళ్ళందరినీ తెగవేసినాక అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పదవ అధ్యాయము పదవచనము ఏడవ వచనంలో ఇరవై ఏడవ అధ్యాయము పదవ వచనంలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అదే రీతిగా మనం చాలా కాలం క్రింద సువార్త పదమూడవ అధ్యాయము ముప్పవ వచనంలో ఒకసారి చూడండి మట్ట పదమూడవ అధ్యాయం ముప్పైవ వచనంలో ఏం జరుగుతుంది గోధుమలకి సంబంధించింది గురువులకు సంబంధించిన బోధ అది ఏం జరిగింది అక్కడ పదమూడవ అధ్యాయము చూడండి గోధుమలను నా కొట్టలో చేర్చి పెట్టుడని కోతగాళ్లతో చెప్పుతున్నా నేను కాబట్టి యుగ సమాప్తులు ఏం జరుగుతుంది గురుగులన్నిటినీ కటలుగా కట్టి కాల్చివేస్తారు కాబట్టి తెగవేయబడ్డ కొమలన్నిటిని కాల్చి వేస్తారు అన్న విషయం బ్రూటిష్ అంటే సర్పంల తేళ్ళు అన్ని తెగవేయబడి కాల్చివేయబడతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ విషయం మనం అక్కడ అర్థం అందరూ అగ్ని చేత విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇప్పుడు మనం కొత్తసే ఫులిష్ లేక ఈ యొక్క ఇస్రాయల్ పదాలు ఏరీతిగా జీవించాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము ఇర్మియా గ్రంథము పదవాధ్యాయము ఎనిమిదవ వచనంలో జనలు కేవలము పశు అవివేకులు కాబట్టి అవివేకం అంటే ఇంగ్లీష్ లో ఫులిషన్ ఉంది కాబట్టి వీళ్ళు బుద్ధి లేని కన్యకలకు సాదృశ్యం విషయం లేక గొప్ప జనానికి మొదటి గుంపు సర్పంలో తేళ్ళైతే రెండవ గుంపు బుద్ధి కన్యకలు అని చెప్తున్నాడు కాబట్టి వీళ్ళందరూ ఈ బొమ్మలను పూజిస్తున్నారు అని దేవుడు జ్ఞాపకం చేస్తుండే ఎనిమిదవ వచనంలో मन अर्थ विषय अभी सर अविवेल अंटे फूली जेम स्ट्रांग नंबर हर्ट एंटे निर्लक्ष्यं दर्वा अतना जेम स्ट्रांग नंबर लूलीशे फैक्ट अंपर्ती उम्मीद तिंदमा यद वीन जीवन క్రిస్మస్ పండగ వస్తుంది ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి వండుకుందామా ఎంత పెద్ద కేక్ తెచ్చుకోవాలా ఒకరి నుంచి ఒకరి కాంపిటీషన్లో కొన్ని కిలోల కేక్లు వంద కిలోల కేక్లు ఒక రెండు వందల కిలో కేకులు వెయిట్ థౌజండ్ కేజీస్ కేక్ అంట కాంపిటీషన్స్ ఇక్కడ నుంచి అడగడుకుంటుంది అంట అంత పెద్ద కేక్ అంత పెద్ద కేక్ ఉంటే ఎట్లా కోస్తారు దానికి క్యాండిల్ పెడతాడు ఎట్లా వస్తారు దాన్ని చిన్న కేక్ ఉంటే కోసుకుంటారు అర్థం ఉంది కానీ అంత పెద్ద కేక్ పెట్టి కోసి భయంకరంగా ఉంటుంది అది ఆలోచిస్తూనే వాళ్ళు జల్దరిస్తూ సరే సరే నువ్వేం కులు కొడుతున్నావు బ్రదర్ వాళ్ళు మంచి కేక్ తింటుంటే అని అనుకోవచ్చు కానీ దానికి సంబంధించిన ప్రవచనాలు దేవుడు మనం చూపించిన మనం కులుబడతలేదు వాళ్ళు పశుప్రాయులు వాళ్ళు బుద్ధి వారు అన్న విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తుండే ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్యంగా ఉండి ఈ లోకాతిథ్యంగా జీవించి మదమెక్కిన వాడవు అనర్థం ఓ చెప్పాలంటే ఫులిష్ అంటే మదమెక్కిన మదమెక్కిన దానవు లేక బాగా కొవ్వు పట్టిన దానవు అనర్థం కాబట్టి నీ జీవిత విధానం ఏంది కొవ్వు అంటే సోమరి జీవితము నిర్లక్ష్య జీవితము చురుకుదనం లేని జీవితము అని అర్థం ఫులిష్నెస్ అంటే బుద్ధులేని కన్యకలు కొవ్వు సరే నేను తెలంగాణ భాషలో చెప్తే ఇంకా చాలా కఠినంగా ఉంటది అది మదనక్కి నిర్లక్ష్యమైన జీవితము నాకంతా తెలుసులే నువ్వేంది చెప్పేది నాకు మా పాసర్ కంటే నీకు ఎక్కువదా నీకు ఎక్కువ తెలుసా మా పాసర్ అక్కడ చదివేండి ఇక్కడ చదివేండి వాడిది వాడది వాడిది ఆయన ఆయన క్యాసెట్ నేను విన్నను ఆయన సెడీ నేను విన్నను నేను చూసిన వీడియోలు అట్లా సమర్థించుకుంటాను నువ్వు గానీ బైబుల్ ఏం వాక్యం చెప్తుంది అన్న విషయం నువ్వు గ్రహించలేవు కాబట్టి నువ్వు బాగా కొవ్వు కాబట్టి నీలో చురుకుతనం లేదు ఆయన వచ్చేటైకి నువ్వు ఇంకా పండుకున్నావు కొవ్వు కాబట్టి బుద్ధి లేని జీవితం అదే ఆయన వచ్చేటైంకి అందరూ కునికి నిద్రించి అనే వాక్యం లేదా ఇరవై అధ్యాయంలో మనం చూస్తున్నాం ఇన్నిసార్ లో కాబట్టి క్రైస్తవ జీవితం ఏదైతే ఉంది మత వార్త ఇరవై ఐదో మొదటి పదమూడు వసరాలు మనం చూస్తున్నాం వీళ్ళు బాగా కునికి నిద్రించరు ఎందుకంటే బాగా తినే జీవితం ఇది ఆత్మీయ జీవితంలో కూడా అంతా మనుషుల కల్పితాల బోధని తిన్నరు వీళ్ళు ఎందుకంటే వాక్యం అనేది ఆహారానికి సంబంధించింది కాబట్టి జీవాహారం అంటే తాజా ఆయన సత్యం బయల్పరచబడ్డ వాక్యం కానీ మనుషుల కల్పితాలు భూతంలో బోధ దయంలో బోధ మనం చూసిన గళితులు రాష్ట్ర పత్రికలో భూతంలో బోధ దయంలో బోధ మనుషుల కల్పితాలు ముసలమ్మ ముచ్చట్లు విన్న నువ్వు బాగా మదమెక్కి కుళ్ళి కొవ్వు బట్టి ఆయన వచ్చే టైం నువ్వు గ్రహించలేదు ఆయన సూచనలు నువ్వు గ్రహించలేదు ఆయన ఏ టైంలో వస్తారు నువ్వు గ్రహించలేవు మధ్యరాత్రి అయింది ఏం జరిగింది సిద్ధపడ్డ బాగా అర్థం చేసుకోండి బుద్ధులేని కన్యకల దగ్గర నూనె లేదు దాని ఏంటంటే వాళ్ళ దగ్గర సత్యం లేదు వాళ్ళు ఏదో ఆచారబద్ధంగా శాస్త్రంగా దేవుని శృతిస్తున్నారు నేను ఏదో సేవకుణ్ణి నేను ఏదో పాస్తే పాసరమును నేను సేవకుని నేను సమర్పించుకున్న జీవితం అని ఆచారబద్ధంగా చేస్తున్నారు కొంతకాలానికి అబ్బాయి ఏం భారము ఇది ఏంది కష్టము ఎక్కడికి వస్తే డబ్బులు ఎట్లా బ్రదర్ ఎట్లా రన్ చేయలే బ్రదర్ అది వాళ్ళ జీవిత విధానం కాబట్టి వాళ్ళు అలసిపోతున్నారు ఈ విషయాలలో వాళ్ళు బుద్ధులేని కన్యాకల్లాగా తయారైపోయినారు అన్న విషయాన్ని మనం చూపిస్తున్నాం కాబట్టి ప్రవ్డు నీ దగ్గర నూనె లేకుంటే నేను గుర్తించండి నేను దగ్గర నూనె లేదు కాబట్టి మధ్యరాత్రి పెళ్లి కొడు వస్తున్నారంటే వాళ్ళు నూనె కొరకు ప్రయత్నిస్తే వాళ్ళు దివిటీలు ఆరిపోయినాయి నీ నూనె లేకుంటే దివిటీ ఆరిపోతుంది అంటే వెలుగు ఉండదు నీలో ఆయన వచ్చే టైంకి ఎవరి హృదయంలో సత్యం ఉంటదో వాడే వెలుగుతా ఉంటాడు ఆయన అది నీ దగ్గర సత్యం లేకపోతే నీ వెలుగు ప్రకాశించదు ఆయన వచ్చే ఎవరి దగ్గర వెలుగు ఉండదో నువ్వు ఎవరో నాకు ఆయన చెప్పింది అదే బుద్ధి లేని మీరు ఎవరో తెలియదు పొండి అన్నాడు కాబట్టి బుద్ధి లేని ఎందుకు పోయినరు వాళ్ళు బ్రూట్ వాళ్ళు ఫూల్చుకున్నారు అవివేకంతో ఉన్నారు వాళ్ళు బొమ్మలని తెచ్చుకొని పెట్టుకున్నారు వాళ్ళ ఇళ్లలో వాళ్ళ జీవితంలో వాళ్ళ హృదయాలలో కాబట్టి ఇప్పుడు చూడండి ఇంగ్లీష్ లో ఏముందంటే బొమ్మల పూజని స్టాక్ ఆఫ్ వ్యానిటీస్ అని ఉంది ఇంగ్లీష్ లో అయితే నేను ఈ స్టాక్ అంటే ఏంది అని నేను వెతికినా కాబట్టి మనం ఎప్పుడైనా కానీ జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా పోతే పర్ఫెక్ట్ అది డిక్షనరీ మీనింగ్ చెప్తుంది స్టాక్ ఆఫ్ వ్యానిటీస్ ఎక్కడాది ఎనిమిదవ చివరి భాగంలో బట్ దే ఆర్ ఆల్ టుగెదర్ బ్రూటిష్ అండ్ ఫులిష్ ద స్టాక్ ఈజ్ దాక్టరి ఆఫ్ వ్యానిటీస్ అయితే స్టాక్ అని అక్కడ పెడితే అక్కడ నాకు ఏం చూపించింది స్టాక్ అంటే ఒక చెట్టు అని అక్కడ బొమ్మల పూజ తెలుగులో ఉంటే ఇంగ్లీష్ లో ఏముంది తెలుసా స్టాక్ అంటే చెట్టు అని ఉంది నీకు జేమ్స్ స్ట్రాంగ్ నెంబర్ థర్టీ జేమ్స్ స్ట్రాంగ్ నెంబర్ సిక్స్ ఎంతది సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ ఫ్రమ్ సిక్స్ జీరో నైన్ ఫైవ్ కరెక్ట్ జేమ్స్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ ఫ్రం సిక్స్ జీరో నైన్ ఫైవ్ రూట్ వర్డ్ అది దాంట్లో ఏముందంటే ఒక చెట్టు అని ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా బాగా అర్థం చేసుకోండి ఇదే ఇదే మనం దేవుని వాక్యాన్ని పరిశీలించేటప్పుడు లేఖనాలను పరిశోధించమని చెప్పానా లేఖనాలను పరిశోధించడం అంటే ఇదే అర్థం కాబట్టి స్టాక్ ఆఫ్ వ్యానిటీస్ ఏదది ఇట్స్ అ the stock is a doctrine of vanities ante ee chettu vyardhamaina bodhak sambandinchindi ee chettu vyardhamaina bodhak sambandinchindi vyardhamaina vaatiki anta ga prayas padtunarru anna vishayani gyapakam chestunadu ee buddilene kanakalu ee brutis prajalu lekka pashu praayulu buddilene kanyakalu aa paniki rani chettuku sambandhista bodhaku pradanistunnaru కాబట్టి ఏం జరుగుతుందో నేను మీకు ఒక విషయం చూపిస్తా చూడండి దీనికి ఇంతగా ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు ఏమవుతారు సరే దాన్ని చూపించక ముందు నేను మీకు ఇంకొక విషయం నేను చూపిస్తాను అదే ఎనిమిదో వచనంలో వ్యానిటీస్ అంటే ఏది లేక సరే అదే తెలుగులో చూస్తేనేమో చాలా ఆశ్చర్యకరంగా ఉంది బొమ్మల బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము అనుంది అంటే వ్యానిటీస్ అంటే వ్యర్థం అని అర్థం ఇంగ్లీష్ లో వ్యానిటీస్ అంటే వ్యర్థం अच्छा डॉक्टर आफ वैनिटी वैनिटी अने की जेम स्ट्रांगना वैनिटी अंटे एमटीन फिगरेवली संथिंग ट्रासीटरी अंसाटिस्फाक्टरी अभी एमटीन ट्राइटरी असाटिस्फाक्टरी अंत एन बोध लगे वानेटी अने बोध लेकिन व्यर्थम बोध వ్యర్థమైన బోధ అనే దానికి ఏమి అర్థం ఉందంటే దాంట్లో ఏమి లేదు ఎంపీనెస్ అంటే వెలితి విత్తనం లేని ఒడ్లకించా అని మనం కొత్త కాలం కింద ధనిస్తుంది ఇక్కడ తాళంటారా దాన్ని తాళ్ళు తాళ్ళు అంటే వితనం లేదు లోపల లొట్ట తెలంగాణ భాషలో చెప్పాలంటే లొట్ట లొట్ట విత్తనమా తాళేటర్ సరే ఎంపీనెస్ అంటే అందులో విత్తనం లేదని అర్థం అంటే మన ప్రభు లేడు మన ప్రభు వాక్యం లేదు మన ప్రభు సత్యం లేదన్న విషయం కాబట్టి వానిటీస్ అంటే వెలితి ఏమి లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు అదే రీతిగా ట్రాన్సిటరీ అంటే అది తరలిపోయింది ట్రాన్సిటరీ అంటే తరలిపోయింది లేక తప్పిపోయింది అని అర్థం కాబట్టి ఈ బోధ చెట్టుకు సంబంధించిన బోధ తప్పిపోయింది ఈ పనికి బోధ తప్పిపోయింది ఎక్కడి తప్పిపోయింది అసలైన మార్గం నుంచి తప్పిపోయింది నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమన మన ప్రభు బోధ నుంచి తప్పిపోయింది ఈ బోధ కాబట్టి మన ప్రభుకి రావాల్సిన విలువను ఈ చెట్లకి పనికిరాని వస్తువులకి దేవుని నుంచి తరలిపోయింది అందుకే అది వెలితి దానిలో ఎందుకు విత్తనం లేదంటే మన ప్రభు నుంచి తరలిపోయింది అది పశుప్రాయంగా తయారైంది అది బుద్ధి లేని కన్యాకలంగా తయారైంది కాబట్టి అది వెలితిగా ఉంది అది దేవుని నుంచి తరలిపోయింది కాబట్టి అది ఇప్పుడు దేవునికి ఏరీతిగా ఉంది అసంతృప్తిగా ఉంది ఆయన ఆయనకి సంతోషం లేదు దీంట్లో తన వాక్యం నుంచి తన రక్షణ అనుభవం నుంచి తన ప్రేమ నుంచి తరలిపోయిన వాడి పట్ల ఆయన ఎట్లా సంతోషం ఉండగలడు ఆయన ఎట్టి సంతోషం ఉండలేడు అవి మనకి ఎన్ని సంవత్సరాలు దేవుడు చూపించి అదే కదా కాబట్టి ఇవన్నీ ఆచరములు వ్యర్థములు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసినాడు వీరు ఏ రెత్తి ఉన్నారు తొమ్మిదో వర్షం నుండి తరచేషన్ నుండి రేకులుగా సాగొట్టబడిన వెండియుపాజు నుండి బంగారును తెత్తురు అది పని వాని పనియే గదా చూడండి పనివాడు నడకరా పోతపోయేవాడు దాన్ని చేసను నీల ధూమల వర్ణంలు గల వస్త్రంలు వాటికి ఉన్నవి అవన్నీ నేర్పరులగు పనివాని పనియే కాబట్టి ఎంత మంది ఇందులో చమైందన్న విషయాన్ని జ్ఞాప్తం చేస్తున్నాడు ఒకడు గారు ఇద్దరు కాదు సరే ఇక్కడ రకరకాల వ్యక్తులు ఉన్నారు కార్పెంటర్లున్నారు దాని తర్వాత వాళ్ళని ఏమంటారు కంసలున్నారు కంసలి వాళ్ళు ఉన్నారు రేకు రేకుగా రేకులను సాగొట్టే వాళ్ళు అంటే కంసలు లేదా వాళ్ళు బంగారం బంగారం వెండిని వాటి పోతపోయే వాళ్ళంతా కంసలు కదా దాని తర్వాత చూడండి టైలర్స్ బట్టలు నెగ్గే వాళ్ళు నీల ధోమ్ర వర్ణము వస్త్రములను నెగ్గే వాళ్ళు వాటికి ఉన్నవి నేర్పరులగు పనివారి పనియే అంటే వీళ్ళంతా చాలా కుయుక్తి వీళ్ళంతా చాలా తెలివిగా ఇదంతా ఏంటంటే అసలు వీళ్ళంతా బిజినెస్ చేసేటోళ్ళు అని అర్థం కాబట్టి ఇది మొత్తం బిజినెస్ కి సంబంధించింది ఈ బోధ మొత్తం బిజినెస్ సంబంధించింది కార్పెంటర్లు డబ్బు సంపాదించుకుంటున్నారు కంసాలను డబ్బులు సంపాదించుకుంటున్నారు వాళ్ళు ఏమంటారు వాళ్ళని మీరు నెగ్గేటోళ్ళని బట్టలు నెగ్గేటోళ్ళని చేనేత వస్త్రాలు తయారు చేసేవాళ్ళు షాలో షాలో ఉన్నారు ఇంకా టైలర్స్ ఉన్నారు ఏమేమంటారు వాళ్ళు కరెక్ట్ గా నేను దర్జీలు చేత వర్షాలు అంటే అందరున్నారు అందరు కుయుక్తి గల వారు పశు ప్రాయులు బ్రూటిషు పూలిషు డబ్బు సంపాదించుకోవడానికి సంబంధించింది అంతా కాబట్టి ఈ బోధ అంతా సంబంధించింది అన్న విషయాన్ని అక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుండడు కానీ పదో వర్షంలో యోహో నిజమైన దేవుడు అది ఎందుకు ఆలోచించం ఆయననే జీవం దేవుడు సదకాలము ఆయననే రాజు ఆయన ఉగ్రతకు భూమి కంపించును సరే మీకు అర్థమైంది ఇప్పుడు జను జనముల జనములు ఆయన కోపమును సహింపలేవు జనములు ఆయన కోపంను సహింపలేవు కాబట్టి చూడండి వీళ్ళందరూ దేవుని మార్గం నుంచి తరలిపోయినారు అందుకే దళితుల రాష్ట్ర పత్రికలో పౌలు మనకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసింది ఇది భూతముల బోధ అని కాబట్టి ఈ యొక్క స్టాక్ స్టాక్ అంటే చెట్టు అని నాకు ఇన్ని సంవత్సరాలు తెలియదు ఈరోజు నేను ఎన్ని సంవత్సరాల క్రితమో ఈ వాక్యం చూసినా ధ్యానించిన అనేక ప్రాంతాల్లో ప్రకటించిన కానీ స్టాక్ అనే పదానికి నాకు ఈ రోజే దొరికింది అర్థం అది నేను జేమ్స్ట్రాంగ్ నంబర్ చూడకపోయితే దొరకకపోయాడు ఈరోజు నేను మీకు కూడా వాక్యం కాబట్టి స్టాక్ అంటే చెట్టు అని అంత తేటగా చెప్పింది అంటే చూడండి ఎంత ఆశ్చర్యకరంగా ఉంది స్టాక్ అంటే సాధారణంగా జమ చేసినదని కూడా స్టాక్ అంటారు మీరు స్టాక్ లెక్క స్టాక్ వచ్చింది అంటారు దుకాన్ కదా కొత్త స్టాక్ వచ్చింది బయటంటారు కదా కానీ మనం అర్థం చేసుకుంటున్నాం కానీ జేమ్స్ స్ట్రాంగ్ లో చూసిన స్టాక్ అంటే అదొక చెట్టు అని అర్థం లేక అది ఒక మొద్దు అని అర్థం లేక వుడ్ ఇంగ్లీష్ లో వుడ్ అని కూడా ఉంది టింబర్ అని అర్థం అంటే మొద్దు అర్థం అంటే చెట్టే కదా మళ్ళీ అది కూడా కాబట్టి అంతా చెట్టుకు సంబంధించిన విషయం చెట్టుకు సంబంధించిన బోధ అన్న విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుండే కానీ చూడండి ఈ మనుషులు ఏ రీతిగా జీవిస్తున్నారు ఎహెచ్కే ల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చినం క్రైస్తవ జీవితము ఎంత భయంకరంగా తయారైందన్న విషయాన్ని మనం ఈ రోజు దీర్ఘంగా ధ్యానిస్తున్నాం చాలా ఇంతకు ముందు కూడా ధ్యానించినాం దీన్ని మనం ప్రతి మంగళవారం ఇక్కడ ధ్యానిస్తున్నాం క్రైస్తవ జీవితము ఎంత తిరుగుబాటుతనంగా తయారైంది ఈ రోజు దేవుడికి దేవుడికి వ్యతిరేకంగా ఎట్లా జీవిస్తున్నాడు అన్న విషయము ఎంత చెప్పినా కూడా వీటిని భరించలేని స్థితిలో ఉన్నారు అప్పుడు యహెచ్కల్ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వర్షంలో దేవుడు యహెచ్కల్ తో అప్పుడు ఆయన నాతో ఇట్లా ఇట్లా నేను నరపుత్రుడా నీవు చూచితివే యూదవారు ఇక్కడ ఇటీ హేయ కృత్యములు జరిగించట చాలదా వాళ్ళంత హేయ కృత్యములు ఇవన్నీ విగ్రహాలు తెచ్చిపెట్టుకోవడము హేయ కృత్యములు వారు దేశమును బలాకరంతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు తర్వాత తీగే ముక్కున్నకు పెట్టుచు మరీ ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు కాబట్టి ఏహెచ్కేలు కూడా ఈ యొక్క క్రిస్మస్ ట్రీ గురించి ప్రవచిస్తున్నాడు మనం ఎప్పుడు ధ్యానించలేదు దీన్ని మనం ఈరోజు ధ్యానిస్తున్నాం తీగా అంటే చెట్టు కదా మళ్ళా చెట్టుకు సంబంధించింది గోదా కూడా కాబట్టి నేను చూసినది ఎట్లా పెట్టుకుంటారు తీగ మొక్కుకి అంటే క్రిస్మస్ ట్రీలు పచ్చి అమ్ముతారు మీరు ఎప్పుడైనా చూసిండ్రాబెట్స్కి పోతే అమ్ముతారు పచ్చి క్రిస్మస్ ట్రీలు అవి ఫ్రెష్గా ఉండాలంటే ఫ్రెష్ క్రిస్మస్ ట్రీ అయితేనే చూడడానికి బాగుంటది పచ్చగా లేకుంటే ఎండిపోతే అది పేలిపోతుంది రంగు క్రిస్మస్ ట్రీ ఎండిపోతే పేలిపోతుంది పేలిపోతే అది వేస్ట్ అన్నట్టు చెట్టు ఎండిపోయింది అది పచ్చిగుండాల పచ్చిగుండాలంటే ఏం చేయాలి మీరు అది పచ్చిగుండ ఎండిపోయిందని ఎట్ట తెలుస్తుంది వాసనతో తెలుస్తుంది వాసనతోనే తెలుస్తుంది ఈ రోజుకి కూడా ప్రపంచమంతట క్రిస్మస్ ట్రీ కొనాలంటే వాసన చూస్తారంట దాని ఆకులు వాసన చూసి మంచి చెట్టు పచ్చి చెట్టు అయితే ఎక్కువ పైసలు ఎక్కువ పైసలు పెడతారు దానికి ఒక న్యూయార్క్ సిటీలోనే దగ్గర దగ్గర యాభై లక్షల చెట్లు కట్ చేస్తారంట ప్రతి క్రిస్మస్ నెలలో యాభై లక్షల చెట్లు అంటే ప్రపంచంలో ఎన్ని క్రిస్మస్ ట్రీలు కట్ కట్ మనుషులు అంటే చెట్లు కట్ చేసేది క్రైస్త పశుప్రాయం కాదా చెట్లని నరికితే నీకు ఈ లోకంలో ఆక్సిజన్ ఎట్లుంటది చెట్లు నరుకుతే వర్షాలు ఎట్లు వస్తాయి చెట్టుని అరిగితే టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది టెంపరేచర్ పెరిగే కొద్దీ ఆ మంచు ప్రాంతాలంతా మంచా కరిగిపోయి నీళ్ల లెవెల్ పెరిగిపోతా ఉంటది దాంతో వేడి లోకం వేడి ఎక్కువైపోతూ ఉంటది కాలాలు వాటి అదుపులు తగ్గుతూ ఉంటాయి మనుషులకు అవన్నీ కష్టతరం ఎండాకాలం ఎక్కువ కాలం అయితే ఎండ ఒక రోజు ఉంటేనే అన్యాయం ఉంటుంది అది ఎక్కువ కాలం అయితే ఇంకా అన్యాయం ఉంటుంది కాబట్టి కాలాలన్నీ వాటి పరిమితులు తారమారైపోతున్నాయి ఎందుకు నువ్వు చేయబట్టి ఇంకా ఎవరిని నువ్వు బ్లేం చెట్లని నరికేసేది క్రైస్తవులు చేసేది మళ్ళా ఎక్కడిని ప్రేమ చూపిస్తాం దేవుని మీద కదా మనం ప్రభు ఎంత బాగా సృష్టించినవి సృష్టిని కాబట్టి క్రైస్తవ జీవితము ఒక న్యూయార్క్ సిటీలోనే అన్ని లక్షలైతే ప్రపంచం అంతటా క్రైస్తవులు ఎన్ని చెట్టు నరుకుతున్నారు ఊహించుకోండి మీరు కాబట్టి వాతావరణ కాలుష్యానికి కారణం ఎవడు గొప్ప జనమే కదా కాబట్టి ఈ ప్రజలు ఏ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు యూధా వారి గురించి మాట్లాడుతున్నాడు అంటే నాకు ఎక్కువ యూధాకి ఇస్రాల్ కి తేడా అదే యూధా అంటే నేను ఇంకా స్పెషల్ అన్నట్టు ఇస్రాలో స్పెషల్ అన్నట్టు అటువంటి వానికి కూడా మెంటల్ అన్నట్టు దేవుడు చూపిస్తాడు తీగ ముక్కు నొక పెట్టచ్చు మరీ ఎక్కువగా నాకు కోపం పుట్టించుతున్నారు కాబట్టి ఈ చెట్టుని పెట్టుకుంటే వాళ్ళందరూ దేవునికి ఎక్కువగా కోపం పుట్టిస్తున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు కాబట్టి ఇర్మియా ఈ విషయాన్ని మన జ్ఞాపకం చేసిండు ఏహెచ్కేల్ దీన్ని జ్ఞాపకం చేసిండు చూడండి యశాయా గ్రంథంలో కూడా మీకు ఒక వాక్యం చూపిస్తే ఇప్పుడు నేను ఇది ఎండిందా అనే విషయమే యశాయా గ్రంథంలో దేవుడు మనకి ఈ విషయాలు చెప్పిస్తుండే యశాకి ఏ హెచ్కేల్ కూడా దగ్గర దగ్గర రెండు కాలపు తేడానే యషయ గ్రంథము నలభైవ అధ్యాయంలో ఈ విషయాలు మనం అర్థం చేసుకుంటాం యషయ గ్రంథము నలభైవ అధ్యాయము పంతొమ్మిదవ అష్టంలో ఇర్మియా కంటే ముందు ఉన్నవాడు కదా యషయ దగ్గర దగ్గర నూట అరవై ఎనిమిది కంటే ముందు అంటే మన ప్రభు కంటే ముందు ఆరు వందల క్రీస్తు పూర్వం కాబట్టి నలభైవ అధ్యాయము పంతొమ్మిదవ అర్షంలో యషయ ప్రవచనం ఏముందో చూడండి ఈ క్రిస్మస్ ట్రీ కి సంబంధించిన ప్రవచనం విగ్రహం విగ్రహం చూడగా శిల్పి దానిని పోతపోయిను సరే ఇందాక చూసింది కూడా అదే మన వాక్యం ఇర్మ గ్రంథంలో కంసని దానిని బంగారు రేకులతో పొదుగును దానికి వెండి గొలుసులను చెయ్యును కానీ ఇరవై వర్షాలు విలువ గల అర్పింపజలని నీరసుడు పుచ్చని మ్రానును అంటే అది ఎప్పటికీ పుచ్చిపోదు అని అర్థం పుచ్చని మ్రాను అంటే అది ఎప్పటికి పుచ్చిపోదు అంటే అది ఆర్టిఫిషియల్ అనట్ ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీ మన ఇప్పుడు స్టేషనరీ షాప్లలో పోతే అన్ని ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీలు ఉంటాయి యశయ్య ఏడు వందల ఇరవై సంవత్సరాలు అంటే ఏసో పుట్టక ముందు ఏడు సంవత్సరాల క్రితమే దాన్ని ప్రవర్తించండి నీ పండగ నీ పుట్టుకని వాళ్ళు జ్ఞాపకం చేసుకుని భవిష్యత్తులో ఇట్లా చేపూర్తున్నారని యశయకి దేవుడు చూపించాడు అది ఆయన ప్రవర్తిస్తుండేమని ప్రవర్తిస్తున్నాడు విలువ అంటే బాగా అర్థం చేసుకోండి విగ్రహానికి అర్పిస్తున్నారు విల్లు ఆ చెట్టుని తెచ్చుకొని దానికి ఎంతో అలంకరిస్తున్నట్టే వాళ్ళ జీవితం అర్పిస్తారు వాళ్ళ సమయాన్ని దానికి అర్పిస్తున్నారు గంటసేపు ప్రార్థన చేయండి అంటే ఎవరు చేయడు కానీ దానికి రెండు గంటలు అనేది అర్పుతారు ఆ వారమంతా పెడతారు జనవరి ఫస్ట్ వీక్ అంతా పెడతారు అంటే రెండు వారాలు దానికి విలువనిస్తున్నారు విలువనిచ్చి ఏం చేస్తున్నారు చూడండి దానికి ఎంతగా విలువనిస్తున్నారు విలువ గల దానిని అర్పింప నీరసుడు నీరసుడు అంటే ఇంగ్లీష్ లో జేమ్స్ట్రాంగ్ నంబర్ లో రాసుకున్న నేను నీరస్సుడు అంటే ఇంపవరిస్ట్ జేమ్స్ రాంగ్ నెంబర్ హెచ్ 5533, ఫైవ్ థర్టీ త్రీ ఏముందంటే పువర్ అనుంది అంటే పేదవాడు అనర్థం అక్కడ ఇంకా ఏముంది అంటే లో ఇస్ పువర్ కట్ ఆఫ్ అండ్ డామేజ్ అనుంది అంటే చెడిపోయినవాడు అనర్థం నీరసుడు అంటే పేదవాడు చెడిపోయినవాడు అనర్థం అంటే వీళ్ళు చెడిపోయినారు ఎందుకు చెడిపోయినారు అబద్ధ తట్టు తిరిగి చెడిపోయిన వాళ్ళన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి నువ్వు ప్రబులో ఉంటే చూడండి అందుకే ప్రాణ వస్తే నువ్వు శారీరకంగా ఎంత ధనికుడు గానీ ఆత్మలో నువ్వు దరిద్రుడవు అని దేవుడు తిరుగుతున్నాడు నువ్వు బయటికి ఎంతో ధనికుడవు కానీ నువ్వు ఆత్మలో దరిద్రుడు వీడు మటుకు ఆత్మలో దరిద్రుడు శరీరకం కూడా దరిద్రుడే ఈ యొక్క ప్రవచనంలో భవిష్యత్తులో జరగబోయేది ఏంటంటే విలువ గల దానిని అర్పింపజలని నీరసుడు అంటే పచ్చని చెట్టుకి ఎక్కువ విలువ ఆర్టిఫిషియల్ చెట్టుకి ఎక్కువ విలువ ఉండదు పచ్చని చెట్టుకి ఎక్కువ పైసలు పెట్టి తెచ్చుకుంటే వీడంటా అంత పైసెందుకు వేస్ట్ చేసుకోవాలి నేను అంటే వాడు ఇంతకు ముందు పచ్చని చెట్టుకి పైసలు పెట్టి పెట్టి పెట్టి మొత్తం పైసలు యుగ సమాప్తిలో క్రైస్తవులు దరిద్రులు అవుతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళ పైసాన్ని పోగొట్టుకుంటారు ఎందుకంటే మాట్ ఏమంటారు మిడతలు తినేస్త లేక సర్పములు తేళ్లు వీళ్ళ డబ్బులు అన్ని తినేస్తాయి అంతా లా లా అనేది టీవీ స్టేషన్ టీవీ ప్రోగ్రామ్ స్టార్ట్ పంపండి పంపండి పంపండి పంపండి మా రే మా బ్యాంక్ అకౌంట్ ఇది మా ఐఎఫ్సిఆర్ కోడ్ ఇది మా ఎన్ఈ కోడ్ ఇది ఇంతే ఈ బ్యాంకు ఆ బ్యాంకు ఈ బ్యాంకు ఆ బ్యాంకు అంతే ఎవరు చూసినా గానీ మీ విరాళం ఇక్కడ పంపండి ఈ ప్రోగ్రామ్ ని మీరే స్పాన్సర్ చేయండి ఫలాని వ్యక్తి ఈ వారము పలాని వ్యక్తి స్పాన్సర్ చేసేడు ఇవన్నీ మెంటల్తనం ఇవి ఇవంత పనికిరాని చెత్తగా తయారైపోయింది క్రైస్తవ బోధ ప్రతి ప్రతి మెంబరు ఒక వారము వాడు స్పాన్సర్ చేయాలంటే మూడు వేలు ఉంటది అరద గంట అది ఆ టీవీ ప్రోగ్రామ్ అదే నువ్వు మంచి ఇంకా స్పెషల్ ఛానల్ అయితే మార్నింగ్ కోటల్ అయితేనే పదిహేను వేల రూపాయలు ఒక హాఫ్ అవర్ అంటే ట్వంటీ మినిట్స్ అది ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ఫిఫ్టీన్ రూపీస్ కట్టాలి ప్రతి వారము ప్రతి ఎపిసోడ్ ఎపిసోడ్కి ఒకటి కట్టాలంటే నీకు దగ్గర దగ్గర ప్రతి వారానికి నా ఐదు మంది కావాలా ఐదు ఇంటూ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అంత వృధా 5 ఇంటూ అంటే ఎంత ఫిఫ్టీన్ ఫైవ్స్ యాభై డెబ్బై ఐదు డెబ్బై రూపాయలు వారానికి ఖర్చు పెడుతున్నాడు అట్లా నెలకి లక్షలు ఖర్చు పెడుతున్నాడు ఖచ్చితంగా మెంటల్లో కదా డబ్బు అంతా వృధా డబ్బులంతా ఇప్పుడు వీడు స్పాన్సర్ నేను ఏదో స్పాన్సర్ చేస్తాను నా పేరు వస్తుంది కాబట్టి ఫలాని బ్రదర్ ఈ వారం స్పాన్సర్ చేసిండు వేడుకున్నప్పుడు నా పేరు పెరుగుతుందనేసి వాడు ఇంకా వచ్చే వారం స్పాన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాడు చేసి ఇల్లు గుల్ల మొత్తం దివాలా తీస్తుంది క్రైస్తవ సంఘం క్రైస్తవులందరూ ఆ రీతిగా డబ్బులన్నీ డబ్బులన్నీ వృధా చేసుకుంటున్నారు వాళ్ళు క్రైస్తవ జీవితం ఆ రీతిగా తయారీ కాబట్టి వీడు మట్టుకు పెట్టి పెట్టి పెట్టి పెట్టి చివరికి వచ్చేటప్పటికి పేదవాడైపోయి అర్పించాలనుకుంటున్నాడు కానీ విలువగలదాన్ని అర్పించలేడు కాబట్టి ఏం చేస్తుండట కుచనిమ్రాన్ని తెచ్చుకుంటున్నాడు అంట అంటే ఆర్టిఫిషియల్ క్రిస్మస్ తెచ్చుకుంటున్నాడు వీడు తెచ్చుకొని దాన్ని ఇంట్లో పెట్టుకుంటున్నాడు యుగ సమాప్తి లక్క జరుగుతుంది నేను చాలా మంది దుమ్ము దులుపుతారు ప్లాస్టిక్ దానికి ఒక ప్లాస్టిక్ ప్యాకెట్ చుట్టేస్తారు తీసి దుమ్ము దులిపేసి మళ్ళా మంచిగా పెడతారు మళ్ళీ క్రిస్మస్ పండగ గానే మళ్ళా దాన్ని ప్లాస్టిక్ సంచులో పెట్టేసి కట్టేసి అటకం వీడు వీడికి ఎంత తేలివిందో మీరు ఊహించుకోండి వీడు అనుకుంటున్నాడు నాకు చాలా తెలివి ఉంది అనుకుంటున్నాడు ప్రతిసారి పచ్చని చెట్టిని ఎందుకు కొట్టుకొచ్చుకోవాలా నేను ఇట్లా దీన్ని పర్మనెంట్ గా ప్రిజర్వ్ చేసుకుంటా అనేసి సేవ్ అయితే కదా అనుకుంటున్నాడు కానీ వాడి డబ్బులు మొత్తం గులా అయిన విషయం వారు గ్రహించలేని స్థితిలో క్రైస్తవ జీవితం అట్లే ఉంటది ఇవన్నీ విగ్రహాలని పోతపోసిన విగ్రహాలను తీసుకొచ్చుకొని క్రైస్తవ జీవితము అంత చెత్తగా తయారైపోయింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇవన్నీ విగ్రహాలకు సంబంధించిన ఎత్తి పసులో ఇక్కడ ప్రభు లేడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇంకొక విషయాన్ని మీకు చూపించేసి వాక్యాన్ని ముగించుకుందాం చూడండి ఆమోసు గ్రంథము ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఇరవై ఆరో వచనంలో ఐదవ అధ్యాయము ఆమోసు ఈ యొక్క ప్రవచాన్ని చెప్తున్నాడు ఈ అరణ్య మార్గంలో ఏం చేసిన ప్రపంచ యుగ సమాప్తిలో దేవుని పిడలు అరీతిగా చేస్తారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది మీరు మీ దేవత మెలేకు గుడారమును మీరు పెట్టుబడిన విగ్రహముల పీఠంను మీరు మోసుకొని వచ్చి తిరిగి మీ జీవితంలో వాటిని మోసుకొని వచ్చినారంటున్నాడు అదే మీరు ఇంగ్లీష్ బైబుల్ ఇంకా బాగుంది అది ఇరవై ఏమోస్ ఐదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో బట్ యు హోర్ ది టెబర్నకల్ ఆఫ్ యూర్ మొలాక్ అండ్ చియూంగ్ యువర్ ఇమేజెస్ ద స్టార్ ఆఫ్ యువర్ గాడ్ మెలెక్ దేవత నక్షత్రాన్ని మీరు మోసుకొని విషయాన్ని జాత్యం చేస్తున్నాడు కాబట్టి నక్షత్రం అనేది కూడా క్రైస్తవ క్రిస్మస్ స్టార్ అంటారు కదా క్రిస్మస్ పండగకి స్టార్ పెట్టుకుంటారు ఇంటి మీద చూడండి ఆ స్టార్ ని బట్టి వాళ్ళు గుర్తిస్తారు వీళ్ళు క్రిస్టియన్స్ సనేష్ యుగ సమప్తిలో పట్టబడి చంపబడతారు అన్న విషయం పేరు జ్ఞాపకం చేసినట్లు వాళ్ళందరినీ ఆ స్టార్లు ఎవరింటి మీద స్టార్లు ఉంటాయో వాళ్ళందరి ఇన్నలకి గుర్తులేస్తారు మీరు గ్రహించకపోవచ్చు కానీ వాడు గుర్తులేసుకున్న గుర్తులేసుకుంటారు ఆ కాలంకి మనం సిద్ధమవుతున్నాం కన్వర్షన్ బిల్ రెడీగా ఉంది ఇవన్నీ మనం ఎప్పటి నుంచో చూసుకున్న వాక్యాలి కొత్త ఏం మనకి సరే మనం దాని గురించి ఏం భయపడతలేము మనకి ఏం కాదు కానీ ఒకటి ఏంటంటే మన కళ్ళ ముందు గొప్పజనం సంహరింపబడడం అని చూడబోతున్నావు వాళ్ళకి నువ్వు ఎట్లా ఉపశమనం కల్పిస్తావో తెలియదు వాడు భయంకరమైన శ్రమగాండా పోతూ రక్తపాతం అయినప్పుడు నీ దగ్గరకు వస్తే నువ్వేం చేస్తావని అడిదే అది భరించలేని సేవ అటువంటి సేవ సృష్టి ఆరంభం మొదలుకొని ఇంతవరకు ఎవరు చేయలేదు అంతటి టైంలో నువ్వు నిన్ను పెట్టబోతున్నట్టే నువ్వు ఇంకా అహికమైన విచారాలు చిత్తానికి కొట్టుకుని ఏం తిందుమా ఏం తాగుమా అని ఇవన్నీ సత్యాలు తెలిసి కూడా ఇంకా ఏం చేయాలి నేను ఎట్లా సెటిల్ కావాలా లైఫ్ అని ఉన్నా ఈ శక్తికి మించిన ప్రయాణం నీకుందన్న విషయాన్ని నువ్వు గ్రహించలేని స్థితిలో ఉన్నావు గొప్ప జనం అందరూ తెగవేయబడి సస్థరు పట్టబడతారు మనం ఇందాక చూసినాం వాళ్ళందరూ పట్టబడి సంహరించబడతాడు వాళ్ళందరినీ దిగకొస్తా ఉంటారు శ్రమల గుండా పోతూ నువ్వు ఏరిపిగా వాళ్ళకు ఉపశమనం కల్పిస్తావు ఖచ్చితంగా శ్రమలలో క్రైస్తవ సంఘం ఉంటదనే విశ్వాసం మనకు దేవుడు చూపించింది కాబట్టి ఆమోసు గ్రంథంలో ఇస్రైల్ పల్లెలు ఆ మేలకు దేవత యొక్క నక్షత్రాన్ని మోసుకొని పోయినట్ట అరణ్యంలో అంత నక్షత్రం తయారు చేసుకుని దాంట్లో దీపాలు పెట్టి లైట్లు పెట్టి క్యాండిల్స్ పెట్టి వెలిగలేక కొవ్వతులు పెట్టి దాన్ని మోసుకొని పోయినారు అనేమంతా దేవతలకు వాళ్ళు అట్లా చేశారు అనేసి ఎవరు జ్ఞాపకం చూడండి అపోస్త గ్రంథంలో స్టెఫెన్ జ్ఞాపకం చేసిండీ స్టెఫెన్ జ్ఞాపకం చేసిండు ఆ ఉన్న వాక్యము స్టెఫెన్ జ్ఞాపకం చేసింది ఈ రోజు కూడా ఇసల్పల్ అదే నక్షత్రాన్ని మోస్తున్నారు వాళ్ళు దేవుని నక్షత్రాన్ని మోస్తలేరు క్రైస్తలు స్టార్ ఆఫ్ బెత్లహెం మోస్తున్నాను ఇంటి మీద నువ్వు ఇంటి మీద మోసేది స్టార్ ఆఫ్ బెత్లహెమ్ గానే కాదని నువ్వు ఇంటిని మోసేది నీకు తెలియకుండా మెలకు దేవత నక్షత్రాన్ని నువ్వు భరిస్తున్నావు అది నువ్వు గ్రహించలేని స్థితిలో ఉన్నావు ఈ రోజుకు కూడా కాబట్టి అపుస్త కార్యము ఏడవ అధ్యాయము నలభై మూడవ వచనంలో చూడండి ఎవరన్నా అపుస్త కార్యము ఏడవ అధ్యాయము నలభై మూడవ వచనం చూడండి ఏం దేవత అది రొంపా దేవత కదా ఆ మోస గ్రంథాలనేమో మెలేకు దేవతనుంది కాబట్టి రోంఫా దేవతన్న మెలేకు దేవతనా ఒకటే అన్న విషయం అర్థం తీసుకోవాలా సరే రోంఫా దేవత అంటే ఐగుప్తు దేవ దేవత మనం మోసే కాలంలో చూస్తాం అది రోంఫా దేవత అంటే ఐగుప్తు దేవత అంటే ఐగుప్తు దేవత కి నక్షత్రాన్ని పెట్టటోళ్ళు ఆ రోజులలో వాళ్ళ దేశంలో కాబట్టి వాళ్ళు ఆ నక్షత్రాన్ని మోసరనేసి సెఫెన్ జార్ జ్ఞాపకం చేసిండు కానీ బాగా అర్థం చేసుకోండి మెలేకు దేవత అంటే కనానీయులు హిత్యులు హివీలు బ బబులో నీలు వాళ్ళు పూజించే దేవత అది మెలకు దేవత కాబట్టి ఐగుప్తు పూజించిన రెంఫ దేవత ఐగుప్తు నుంచి కననులకు వచ్చింది కననులోకి వెళ్లి రోమిలోకి వచ్చింది రోమిలో నుంచి క్రైస్తవులకు అందరికి వచ్చింది ప్రపంచంలో కాబట్టి అదే ఆత్మ మొదటి నుంచింది ఆ దుస్ ఆ సైతాన్ యొక్క ఆత్మ మొదటి నుంచింది వాళ్ళు మోస్తున్నారు దాన్ని కాబట్టి వాళ్ళు ఆ చాలా మంది అనుకోవచ్చు మేము స్టార్ పెట్టుకుంటే క్రిస్టియన్స్ అని గుర్తిస్తాం కదా వాళ్ళకి గెలవాలి కదా మేము క్రిస్టియన్స్ అనేసి అని వాళ్ళ రీజనింగ్ ఉపయోగిస్తారు కానీ వాళ్ళకి రీజనింగ్ లేదు ఆ స్టార్ని బట్టే నువ్వు సస్తావు అన్న విషయం కూడా వాళ్ళు గ్రహించలేసి ఎందుకంటే అది నీకు జ్ఞాపక గుర్తించేటట్లు అది తయారు చేసింది ఇవో ఇక్కడ పట్టుకోండి అని చెప్పేటట్లు జ్ఞాపకం చేస్తుంది అది ఎందుకంటే వీళ్ళందరూ పట్టబడతారు అన్న విషయాన్ని మనకి ప్రభు జ్ఞాపకం చేసిండ్రు కాబట్టి స్టెఫెన్ అన్న ప్రకారంగా రెంఫా దేవత యొక్క స్టార్ ని వాళ్ళు మోసండ్రు అదే రీతిగా మెలకు దేవత యొక్క స్టార్ ని వాళ్ళు మోసినారు ఈ రోజు కూడా ఇసలు వాళ్ళ దేశం మీద ఆ స్టార్ ని వాళ్ళ ఫ్లాగ్ మీద వాళ్ళ కరెన్సీ మీద కూడా అదే స్టార్ ఉంటది దాన్ని మళ్ళా ఇంగ్లీష్ లో సమర్థిస్తారు ఇది డేవిడ్ స్టార్ బ్రదర్ గణేష్ డేవిడ్ స్టార్ అని చెప్తారు కానీ అది మెల్లెక్ దేవత స్టార్ కాబట్టి సరే తెలుగులో స్టార్ అని లేదు అక్కడ కానీ ఇంగ్లీష్ లో ప్రతి స్థలంలో స్టార్ అనే ఉంది వాళ్ళు ఆ రీతిగా దాన్ని భావిస్తున్నారు కాబట్టి క్రైస్తవులకి చూడండి వాళ్ళు తెలియకుండా ఆ దేవతలను తీసుకొచ్చి పెట్టుకుంటారు వాళ్ళ ఇంట్లో చివరికి మీకు ఇంకొక వాక్యం నేను చూపించేసి వీళ్ళందరికీ ఏం జరుగుతుంది సరే నేను మీ కాలేజీ చూపిస్తున్నా వీళ్ళందరూ పట్టబడి మరణిస్తారు అందరు మరణిస్తారు ఒక్కరు కూడా విడిచిపెట్టబడరు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం సరే విడవబడాల్సింది మనం ఒక్కరమే కదా శేషించిన వారు ఒకరే విడబడతారు విడబడ్డవాళ్ళు విడబడ్డవాడు ఆయన తీర్పు నుంచి విడుదల పొందినవాడు పట్టబడ్డవాడు నిత్యము నరకానికి కొలిపోబడ్డవాడు అనేసి మన మతార్త ఎరునోళ్ళగా అయినా చూస్తున్నాం కదా చివరిగా చూడండి ఇర్మియా గ్రంథంలో ఒక వాక్యాన్ని మీకు చూపించి ఇంకా చివరి వాక్యము ఏడవాధ్యాయము ఇర్మియా గ్రంథము ఏడవాధ్యాయము ఇవన్నీ ఉత్తగా చెప్పబడలేదు కచ్చితంగా యుగ సమాప్తిలో ఇవన్నీ జరుగుతాయన్న విషయాన్ని ఎందుకంటే ప్రతి ప్రవచనము తిరిగి తిరిగి నెరవేరాలా ఇవన్నీ సమస్యలు నెరవేరినాయి యుగ సమాప్తిలో బాహటంగా ప్రపంచమంతటా నెరవేరుతుందని ఇర్మియా ఏడవాధ్యాయము పద్దెనిమిది వర్షంలో క్రిస్మస్ కేక్ గురించి ప్రవచనం ఎప్పుడన్నా మీరు విన్నారా బైబుల్లా క్రిస్మస్ కేక్ గురించి క్రైస్తవులు క్రిస్మస్ కేక్ అని తెచ్చిపెట్టుకుంటారు తప్పేముంది ఇప్పుడు తినేది కదా అని సమర్థించుకుంటారు కానీ అది దేవతలకు అర్పించబడ్డాయి అన్న విషయాన్ని పద్దెనిమిదవ వర్షంలో ఉండదు సరే తెలుగులో తెలుగులో కేక్ అని పదం రాయారు కేక్ అనేది ఇంగ్లీష్ పదం కదా కేక్ అంటే ఇంగ్లీష్ ఉంటుంది కానీ తెలుగులో ఏముంది చూడండి పద్దెనిమిదవ వర్షంలో ద చిల్డ్రన్ గ్యాదర్ వుడ్ అండ్ ద ఫాదర్స్ కిండెల్ ద ఫైర్ అండ్ ద విమెన్ నెడ్ దేర్ డౌ టు మేక్ కేక్స్ టు ద క్వీన్ ఆఫ్ హెవెన్ అండ్ టు ఫౌర్ అవుట్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 దయ్యంలకు ఆకాశరాణి అనే దేవతకు పిండి వంటలు చేశారట ఇంగ్లీష్ లో ఏమో కేక్స్ అని ఉంది సరే మీకు ఇంగ్లీష్ లో కేక్స్ అంటే బాగా అర్థమవుతుంది తెలుగులో మట్టుకు పిండి కేక్ కూడా పిండి వంటకమే కదా కాబట్టి నాకు కోపము పుట్టిస్తున్నారు ఇవన్నీ చేసి దాన్ని అలంకరించి దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు ఆ కేక్కి దాన్ని మొత్తం డెకరేట్ చేసి చర్చి మధ్యలో పెట్టి కోస్తారు దాన్ని అది ఏ రూపకంగా దేవునికి ఆరాధనలాగా ఉంది లేదు ఏసు ప్రభు పేరు తీసుకుంటున్నట్టే నువ్వు తీసుకుంటుంది ఒక ఏసు పేరు అది చెప్పడం కష్టము వినడం మరీ భయంకరమైన కష్టం అందరి రెచ్చగొట్టి కోపం కోపో తయారు చేసే వాక్యాలు ఇవన్నీ కానీ నీవు హృదయం మండుతుందన్న విషయం నువ్వు గ్రహించలే నువ్వు ఖచ్చితంగా శాశ్వతంగా నశించిపోయే కాలానికి సిద్దమవుతున్నావు అన్న విషయము ఇవన్నీ నేను జ్ఞాపకం చేయాల మొత్తం కుటుంబం పద్దెనిమిది వర్షంలో చూస్తున్నాము మొత్తం కుటుంబము పట్ల ఆయనకి కోపం ఉంది నాకు కోపం పుట్టించినట్లు ఆకాశాలని దేవతకు పిండి వంటకములు చేయాలని అన్య దేవతలకు పానఅర్పములు పోయేవలనయ్యూ పిల్లలు కట్టెలు ఏరుచున్నారు తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకున్నారు మొత్తం కుటుంబాలు యుగ సమాప్తిలో మొత్తము దయ్యాలకి సమర్పించబడ్డాయి అన్న విషయం నీ ప్రభుకి యహోశువ ఆయన తీర్మానించుకున్నాడు కదా యహోశుభ గ్రంథంలో ఏమనన్నాడు ఇరవై అధ్యాయము పదిహేను వర్షంలో నేను ఆ ఇంటి వారు యహోవానే సేవించదు వాళ్ళు తీర్మానించుకున్నారు ఆయన కుటుంబం నేను నైన్టీ వన్ సేవించని ఈ కుటుంబాలు ఆకాశరాణి పూజిస్తున్నాయని చూడండి క్రైస్తవ సంఘం గ్రంథము నలభై అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మేము ఆకాశరానికి ధూపము వేయగాను ఆమెకు పానార్పణములు అర్పింపగాను మా పురుషులు సెలవు లేకుండా ఆమెకు పిండి వంటకంలు చేయించున్నామా ఆమెకు పానార్పాలు కోర్చున్నామా అని వారు చెప్పగా ఇర్మియా వాళ్ళతో ఏమంటు అంటే ఇర్మియా అంటున్నాడు మీరు అందరు ఈ రీతిగా చేస్తే మేము ఎక్కడ చేసినాము అని మనుషులు అంటున్నారు బాగా అర్థం చేసుకోండి క్రమేణా ఏం జరుగుతుంది విషయం మొదట స్త్రీలు పిండి పిసుకుతున్నారు చివరి పురుషులు అంతేనా పురుషులు పిండి పిసుకుతున్నారు స్టార్టింగ్ మొదట్లో స్త్రీలు పిండి పీసుకుతే చివరి వచ్చేపటికి పురుషులు పిండి పిలుపుతున్నారు అంటే అర్థం ఏంటంటే ఒక దినము ఆదాము హవాని బ్లేమ్ చేసిండు కదా ఈమె చేసిందనేసి కానీ యుగ సమాప్తికి వచ్చినప్పటికీ అందరు పిసుకుతున్నారు అక్కడ స్త్రీ పురుషుడు అనే భేదం లేదు పాపం చేయడంలో పాపం చేయడంలో కూడా స్త్రీ పురుషులు భేదం లేదు అన్నట్టు పురుషులు కూడా పిండి పిసుకుతున్నారు స్త్రీలు పనర్పణలు అర్పిస్తున్నారు రోల్స్ స్వాప్ అయినా చేయడం చివరి యుగ సమాప్తికి వచ్చేపటికి బట్ ఈరోజు ఎక్కువర్ చేస్తున్నారో మీకు తెలుసు కదా ఇరవై ఒకటో వర్షంలో ఆయన ఏమంటున్నారు చూడండి మనుషులు ప్రశ్నిస్తారు మేమెక్కడ చేసినాం ఒక దిక్కు చేస్తున్నారు మేము అట్లా చేయలేదు కదా మేము దేవతలకు కల్పించలేదు బ్రదర్ మేము ప్రభునే సేవ చేసినాం బ్రదర్ క్రిస్మస్ పెట్టుకున్న ఏసుక హలలీయ పాటలు పడినాం బ్రదర్ అక్కడనే బల్లం విర్చుకున్నాం బ్రదర్ అని సమర్థించుకుంటున్నారు అప్పుడు అంటున్నాడు ఇరవై ఒకటో వర్షంలో యూధపట్నములలోను ఎరుసలింగు వీధులలోను మీరు మీ పితలను మీ రాజులను మీ అధిపతులను దేశ ప్రజలను ధూపం వేసిన సంగతి యోహో జ్ఞాపకం చేసుకోం అదే కదా ఆయన మనసులకు తెచ్చే వచ్చెను యహో మీ దుష్క్రియలను చూచి మీరు చేయు హేయ కృత్యములను చూచి ఇకను సహింపలేకపోయేను గనక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదంగాను నిర్జనముగాను ఆయన చేశాను కాబట్టి నిర్జనం యుగ సమాప్తిలో మొత్తం నిర్జనం క్రైస్తవ సంఘం అంతా ఆ రీతిగా తయారైతుందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే అది ఆయన విధానం వీళ్ళన్ని విగ్రహాలను తీసుకొచ్చి పెట్టుకున్నారు సమర్థించుకుంటున్నారు అన్యజన్ల ఆచరణ పాటించద్దంటే వాటన్నింటినీ తెచ్చుకున్నారు కాబట్టి ఇర్మియా యాభై ఒకటవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని చూపిస్తున్నాడు దాన్ని చూసుకొని మనం ముగించుకుందాం ఎందుకంటే ఆయన ఇర్మియా అంతా యుగ సమాప్తికి సంబంధించింది కదా గొప్ప ఏ రీతిగా శ్రమల పాలైపోతారన్న విషయాన్ని యాభై అధ్యాయము నలభై వచనంలో చూపిస్తుంది చూడండి ఇర్మియా యాభై అధ్యాయము నలభై వచనంలో నా చెల్లారా మీరు దానిలో నుండి బయటకు వెళ్ళండి యహోవ కోపాగ్ని నుండి తప్పించుకుని మీ ప్రాణాలను రక్షించుకుని త్వరగా బయటికి రండి అని హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించినక మనం వాటి నుంచి బయటికి రావాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు మీరు దానిలో నుండి బయటకు వెళ్ళండి మీరు త్వరగా వెళ్ళండి మత క్రైస్తవ జీవితం నుంచి బయటికి రండి ఆచారబద్ధమైన జీవితం నుంచి బయటికి రండి యహోవ కోపాగ్ నుండి తప్పించుకోనండి ఎందుకంటే యహోవ కోపం వీళ్ళ మీద పడబోతుంది వీళ్ళందరూ శాశ్వతంగా నిర్మూలన చేయబోతున్నారు మీ ప్రాణంలను రక్షించుకోనండి అంటే నిత్య జీవంలో మీ ప్రాణాన్ని కాపాడుకోండి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటూ మీరు ఒకవేళ వినకపోతే మీ పరిస్థితి నేనేం చేయాలా ఇరవై నలభై ఏడవ వర్షంలో చూడండి రాబో దినంలలో రాబో దినంలలో నేను బబులోను యొక్క చెక్కిన విగ్రహం శిక్షింతును దాని దేశమంతయు అవమానం నందును జనులు దాని మధ్యన పువ్వులెదరు కాబట్టి సరే ప్రపంచమంతటా బబులోను కదా ఈ లోకమంతా బబులోను అంటే లోకమంటే క్రైస్తవ సంఘం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం బైబిల్ ఎప్పుడు హరితగానే చెప్తుంది మనకి కాబట్టి క్రైస్తవ సంఘమే క్రైస్తవ మతమే బబులోను లాగా తయారైంది అదంతా దొంగలకి గుహలాగా తయారైంది రకరకాల విగ్రహాలను తెచ్చిపెట్టుకుంది బబులోనులో పెట్టుకుని నేనే గొప్ప నేనే ఆడంబరంగా దేవుణ్ణి సమృద్ధిగా ఆచరించిండు అని అంటే సంబంధించిన బోధ కాబట్టి వీళ్ళందరూ కచ్చితంగా ఆయన శిక్షకు పాత్రలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు దాన్ని నేను శిక్షించదును ఆ దేశం అవమానం చెంది జనులు హతులై దాని మధ్యన కూలేదు అందరు కుప్పలు కుప్పల్గా కూలుతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు విగ్రహాలు కల్పించినయే మీరు నమ్ముతారో నమ్మరు మీరు ఒప్పుకుంటారు ఒప్పురు నానైతే ఒప్పుకుంటారు అవన్నీ విగ్రహాలు కర్పించబడ్డాయే నీకేందంటే నువ్వు చూస్తలే విగ్రహం పాత నిబంధన కాలంలో నిజంగా విగ్రహం ఉంది కృత నిబంధన కాలంలో పాత వికీ సమస్తం కృతమైనవి వాటి ఆత్మలను గ్రహించని స్థితిలో ఉన్నారు అందుకే నీకు పశుప్రాయం బీరుదొచ్చింది జనులు పశుప్రాయులు అవివేకులు ఫూలిష్ బ్రూటిష్ అండ్ ఫూలిష్ కాబట్టి బ్రూట్స్ అన్ని బ్రూటిష్ అనిమల్స్ అన్ని ఖచ్చితంగా హతమవుతాయని పేరు అన్నాడు ఆ యుగ సమాప్తులు ఏవన్నీ జరిగే కాలం దాని నుంచి నువ్వు తప్పించుకోవాలంటే త్వరగా దాని నుంచి పాడిపో అని ఆయన వ్యాప్తం చేస్తున్నావు ఇర్మియా ఖచ్చితంగా త్వరగా దాని నుంచి బయటికి దాని శిక్ష నుంచి నువ్వు లేకపోతే దాంట్లో ఉంటే నీకు శిక్ష ఉంటుంది దాంతోపాటు నువ్వు శాశ్వతంగా నశించుకోతావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నావు కాబట్టి వాటితో మనకు పనేలేదు ఆకాశ రాణితో రోంఫ దేవతతో మెలేపు దేవతతో తమూస దేవతతో మనకి ఏ పని లేదు మనకి ఏ సంగత్యం లేదు మనము మన ప్రభుని తప్ప ఎవరిని సేవించం ఎవరికి ప్రాధాన్యత ఇవ్వం మన ప్రభుని తప్ప ఎవరిని కూడా మనము ఉన్నత స్థితికి లేవనెత్తాం ఆయననే సమస్తానికి మూలకారకుడు ఆయన హెచ్చింపబడాలా మనం తగ్గింపబడాలా అటువంటి కృపలో దేవుడు మనల్ని నడిపించాలని మనం ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవ వదనాలైన ప్రభా క్రైస్తవు జీవితము ఈరోజు తండ్రి ఆ యొక్క బోధ చెట్టు అనే వ్యర్థమైన బోధలో ఇరికి ఉంది ప్రవ్వా అది అది పట్టబడింది ప్రవ్వ అది హతం కాడానికి సిద్ధంగా ఉంది ప్రవ్వా అందులో ఎంతో మంది ఓ ప్రవ్వా తెలిసి తెలియక ప్రవ్వా ఉన్నారు నాయన ఓ ప్రభావ తెలిసి తెలిసి తెలిసి తెలియక చేసిన పాపం పాపమే అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసినారు అవును కాబట్టి పాపం వల్ల వచ్చే జీతము మరణం వీళ్ళందరూ మరణించే కాలానికి సిద్ధపడుతున్నారు ప్రవ్వా ఈ యొక్క వ్యర్థమైన బోధ నుంచి మమ్మల్ని మీరు బయట తీసుకొచ్చేందుకు మీకు ఎంతో వంద వాటితో మాకు పనేలేదు ప్రవ్వా క్రిస్మస్ మీ పుట్టుకకు సంబంధించింది కానే కాదు ప్రవ్వా మనుషులు అబద్దాన్ని జమ చేసుకున్నారు మరణంతో నిబంధన చేసుకున్నారు మాకేమి కాదులే అనుకుంటున్నారు ప్రవ్వా వాళ్ళందరూ మరణించే కాలానికి సిద్ధమవుతున్నారు ప్రవ్వా అది ఊహిస్తేనే మా ఒళ్ళు జల్లరిస్తుంది దేశంలో కుప్పల్ కుప్పల్గా వాళ్ళు రాలడం జనులు అది మేము ఊహిస్తే మాకు భయం పట్టుకుంది ప్రవ్వా కాబట్టి వారిని మేము మార్చుకోవాలా వారికి ఈ సత్యాన్ని మేము మీరే మార్గం ప్రవ్వా మీరే సత్యం మీరే జీవం ప్రవ్వా మినించి మేము తొరలిపోకుండా ప్రవ్వా మా జీవిత కాలమంతా మీ మీదనే కేంద్రీకరించుకొని జీవించే బిడ్డలుగా తయారు చేయండి ఎటువంటి సమస్య వచ్చినా నేనేమైనా మిమ్మల్నే సేవిస్తాం అని పాట పాడుతున్నాం ప్రవ్వా నా ప్రాణం వేసయ్యే నా జీవం వేసయ్యే అని మేము పాట పాడుతున్నాం మిమ్మల్ని ఎన్నడూ విడవకుండా ప్రవ్వా మిమ్మల్ని మేము హత్తుకొని జీవించాలా ప్రవ్వా యహోశివ ఎంతో ధైర్యంగా సాక్షిమిచ్చిండి నేను నా ఇంటి వారు యహోవానే సేవించబని ప్రవ్వా కాని మా ఇంటి వారు ఆ రీతిగా లేరు ప్రభా ఈరోజు ఎక్కడ దృష్టి ప్రపంచం అంతటా మీ బిడ్డలు ఆ రీతిగా లేరు ప్రభా కాబట్టి వారి కొరికే మా ప్రయాసం వారి కొరికే మేము ప్రార్థన చేస్తున్నాం వారిని అందరినీ ప్రార్థిస్తున్నాం క్రైస్తవ జీవితంలో రక్షణ లేదు ప్రభావ వాళ్ళు పోగొట్టుకున్నారు ఈరోజు వారందరినీ రక్షించుకోమని ప్రార్థిస్తున్నాం వారి పట్ల కనికలను చూపించమని ప్రార్థిస్తున్నాం లక్ష నలభై నాలుగు వేల మందిని ఆశ్రయించి మీరు ఆకృతి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క దూతల కాపుల దయచేసి మీ యొక్క తనుమని ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి మీ అందు స్థిరత్వం సమాధానము మీ అందు కరుణ కలిగి మేము జీవించాల మిమ్మల్ని తప్ప మేము ఎవరిని ప్రేమించాము మీ యొక్క వాక్యాన్ని గైకొని దాని పరగా జీవిస్తాం ఈరోజు బయల్పరచబడ్డ ఈ యొక్క వాక్యాన్ని మేము ధైర్యంగా స్వీకరించి మేము అనేకులకు చూపించాలా ప్రవ్వా మతస్థులకు చూపించాలా వాళ్ళు స్వీకరించారు అయినగానే మేము చూపించాలా ప్రవ్వా అటువంటి ప్రయాసం కొరకు మేము ఉంటున్నాం మీరే మా జీవితాలను ఫలభరితం చేసి ప్రతి కష్టం నష్టం ఇరుపు ఇబ్బంది నుంచి మాకు విడుదలయచేసి మీరు అక్కడ సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిస్తున్నాం తండ్రి ఆమె